ప్రార్థన చేస్తాను పరిశుద్రవ్గు మా దేవ యేసు ప్రభావ మీకు వదనాలనైనా సర్వనతుడ సమస్త సృష్టికి మూలకారకడుగా మా తండ్రి మీకు వందాలు ప్రభా మా పితరుల దేవ మీకెంతో స్తోత్రాలైనా ప్రవ్వ ఈ యొక్క గడిచిన కాలం అంతా మీరు మమ్మల్ని సురక్షితంగా కాపాడి సజ్జులెక్ నిలబెట్టినందుకు మీకు ఎంతో వదనాలు ప్రవ్వ మీ యొక్క వాక్యాన్ని ధనించడం మీరు మమ్మల్ని అడిపించినారు దాన్ని మీకు వందనాలు ప్రభా మీ యొక్క వాక్యాలని సత్యాన్ని గ్రహించలాగిన మా యొక్క ఆత్మీయ నేత్రములను బిపమ్మని ప్రార్థించినాం ప్రభావ ఈ యొక్క వాక్యాన్ని మేము గ్రహించాలా మా హృదయాలను భద్రపరచుకోవాలా ప్రభావా దాన్ని మేము అవలంబించుకోవాలైనా అప్పుడే మా విశ్వాసం బలపడుతుంది తండ్రి ప్రభావ మేము అవలంబించుకుందే కాకుండా అనుభవపూర్వకంగా అదే వాక్యాన్ని మేము అనేట్లా ప్రకటించాలా అటువంటి ప్రకటించే సేవకులుగా మమ్మల్ని అందరినీ తయారు చేయమని ప్రార్థిస్తున్నాం మలాఖీ గ్రంథంలోని వాక్యాలను మేము ధ్యానిస్తున్నాం ప్రభావ పాత కాలపు చివరి దశ చివరి భాగంలో ఉన్న ఆ పుస్తకంలోని విషయాలు మేము గ్రహించలాగానే తండ్రి మాకు సాయకులుగా ఉన్నామని ప్రార్థిస్తున్నాం ప్రభావ మా మనసుని పరిపరి విధాలుగా పోనే ఈ లోకం ఎంతో ఓ ప్రవ్వా ఎంతో ఆయాసంతో ప్రవ ఉంటుందినైనా ఎంతో శబ్దాలతో నిండి ఉంటుంది ప్రవ్వ కాబట్టి మేము అటువంటి శబ్దాలతో ఉండకుండా ప్రవ్వా ప్రతి క్షణము మీ యొక్క స్వరాన్ని వినేటట్టు మా చెవులను సిద్ధపరచమని ప్రార్థిస్తాం మా హృదయలను సిద్ధపరచమని ప్రార్థిస్తాం మీరు మాట్లాడకపోతే మేము చచ్చినవారమే ప్రవ్వా మేము అరీతి ఉండడానికి వెళ్ళేది ప్రవ్వ మీ వాక్యంలో జీవముంది అయినా మీ వాక్యంలో వెలుగు ఉంది ఆ జీవాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తాం ప్రతిరోజు తాజాగా ఆ యొక్క మన్నాని మేము పొందుకొని మీ కొరకు జీవించాలా ప్రవ్వా అటువంటి బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమని ప్రార్థిస్తున్నాం ప్రవ్వ ఈ వాక్యంలో తనమని మీరు అనేకమైన విషయాలు మా కొరకు భద్రపరిచినారునైనా ఓ ప్రవ్వ మీ దాసులైన ప్రవక్తలకు వాటిని మీరు బయలుపరుస్తానారనైనా ఎందుకంటే ఈ యొక్క రహస్యములు మీ బిడ్డల కొరకే దాచబడ్డాయి మీరు ఆ యొక్క గ్రంథంలో మీ ఎన్నిసార్లు మీరు చూపించినారు ప్రవ్వా కాబట్టి ఇవి వారికి అనుగ్రహించబడలేదు మీకు అనుగ్రహించబడ్డాయి మీరు మాతను అన్నారు ప్రవ్వ కాబట్టి వీటిని గ్రహించి లాగన ప్రవ్వ మాకు ఆసక్తి పుట్టించమని ప్రార్థిస్తున్నాం మీ యొక్క నూతన అభిషేకం మాకు అనుగ్రహించండి వీటన్నిటిని మేము గ్రహించి అనేకలోకి ప్రకటించాలా ఓర్పు సహనాలు దయచేయమని ప్రార్థించినాం ఆర్థికంగా మెరుగుపరచండి ప్రవ్వ మా శరళాన్ని స్వస్థపరచనైనా యుగ సమాప్తి చివరి అంచెలో ఉన్నాం ఎనీతిగా గొప్ప జనాన్ని నడిపించాలని మీరే మాకు జ్ఞానం అనుగ్రహించండి ప్రవ్వ వాళ్ళు సగం సత్యం సగం అబద్ధంలో ఉన్నారు ప్రతి స్థలంలో ప్రపంచమంతటా విస్తరించినారు ప్రవ్వ మా ప్రాంతంలో మీరు మాకు ఆ పని అప్పగించిన తండ్రి వీటన్నింటినీ వారికి మేము చూపించాల ప్రేమతో ఓర్పుతో అటువంటి ఆత్మను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం వారి పట్ల జాలి దయ కరుణ మా హృదయంలో పుట్టించమని ప్రార్థిస్తున్నాం ద్వేషాన్ని తొలగించండి అసూయను తొలగించండి ఈర్షన్ తొలగించండి పగను తొలగించండి ప్రభు ఇది ప్రేమ సిద్ధాంతం మీరు ఆ యొక్క చూపించిన ప్రేమ మేం కూడా అనేకులకు చూపించాలా అటువంటి జీవంలో మళ్ళీ నడిపించి మీరు మహింపొందమని ఏ సుక్రీస్తు నాన్న ప్రార్థిస్తున్నాం తండ్రి పోయిన వారం మనము బలాకీ గ్రంథము రెండవ అధ్యాయాన్ని ధ్యానించినాం రెండవ అధ్యాయంలోని చివరి కొన్ని అంశంలు మనము దీర్ఘంగా ధ్యానించలేకపోయినాం ముఖ్యంగా వివాహానికి సంబంధించిన విషయాలు అక్కడ రాయబడ్డాయి దేవుడికి ఆ యొక్క ఎంతో ఇష్టానుసారమైన విషయం మరి ముఖ్యంగా యాచకులు వివాహం పట్ల ఏరీతిగా ప్రవర్తించు అన్న విషయాలు మనం అక్కడ ధ్యానించినాం నెహమ కాలంలో కూడా అదే జరిగింది గతంలో అనేక పర్యాయాలు ఇవి జరుగుతూనే ఉన్నాయి మోసే కాలంలో అది జరిగింది మోషే కాలంలో ఆ రీతిగా జరిగినప్పుడు పరిత్యాగ పత్రిక లేక డివోర్స్మెంట్ అంటారు ఇంగ్లీష్లో పరిత్యాగ పత్రికకు సంబంధించిన విషయాలు అక్కడ ధ్యానించినప్పుడు వారికి పరిత్యాగ పత్రిక ఏ రీతిగా రాసేయాలా అనేది విధానాన్ని నేర్పించింది ఇసలకి కాబట్టి వారి కఠిన హృదయాన్ని బట్టే వారికి అది రాపించాడు కానీ మొదటి నుంచి ఆ రీతిగా లేదు అని ప్రభువు మనకు ఆ విషయాలు చూపించింది ఒకసారి చూడండి మీరు మత్స్సు వార్త పంతొమ్మిదవ అధ్యాయము మత్స్సు సువార్త పంతొమ్మిదవ అధ్యాయము మొదటి వచనం నుంచి పదకొండు వర్షాల వరకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు మత్స్సు వార్త పంతొమ్మిదవ అధ్యాయము మొదటి వచనం నుంచి యేసు ఈ మాటలు చెప్పి చాలించిన తర్వాత గలలియా నుండి యోధాను అద్దరి నున్న యూదయ ప్రాంతంలకు వచ్చెను బహు జనములు జన సమూహములు ఆయనను వెంబడిపగా అయన వారిని అక్కడ స్వస్థపరచను పరిశైలు ఆయనను శోధించవలనని ఆయన ఎదురుకు వచ్చి ఏ హేతువు చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని అడగగా హేతువు అంటే కారణం ఏ కారణం చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని ప్రశ్నిస్తున్నారు అదే ప్రశ్న వాళ్ళు మోస కేసిండ్రు దాని పౌలు కేసినరు మన కాలంలో ప్రపంచమంతటా ఈ ప్రశ్న ప్రశ్నలాగానే ఉండిపోయింది యాజకులకు నేను పోయినవరం మీకు చూపించిన యాజకులు మన ప్రాంతంలో మన కాలంలో ఎంత భయంకరంగా జీవిస్తుండ్రు ముఖ్యంగా వివాహం విషయంలో ఎందుకంటే పరిశుద్ధ వివాహంలో జతపరచబడినాక అదే యాజకుడు వివాహాన్ని కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాడు అదే యాజకుడు వారికి పరిత్యాగ పత్రికను రాపిచ్చిస్తున్నాడు డివోర్స్మెంట్ లేక విడిపిస్తున్నాడు ఇండియన్ క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ అని మన దేశంలో ఉంది అట్లనే హిందూ మ్యారేజ్ యాక్ట్ కూడా ఒకటి ఉంది హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారంగా డివోర్స్ అప్లై చేయాలంటే మ్యారేజ్ అయిన వన్ ఇయర్ తర్వాత అప్లై చేయాలా కానీ క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ లాగా లేదు అట్లా క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ లో ఐదేళ్ల నుంచి క్రిస్టియన్ మ్యారేజ్ లో డివోర్స్ అప్లై చేయాలంటే పెళ్ళైన ఐదు సంవత్సరాలకి అప్లై చేయాలా ఐదు సంవత్సరాల తర్వాత ఇస్తాడు వాడు డిక్లేర్ చేస్తాడు జడ్జ్మెంట్ ఎందుకు ఆ రీతిగా మన మన కొరకు స్పెషల్గా ఇండియాలో అది ఎప్పుడు ఎయిటీన్ సెంచరీ నుంచి ఉంది అది ఎయిటీన్ సెంచరీ నుంచి ఎప్పుడు ఉంది అది నాకు జ్ఞాపకం లేదు ఎప్పటి నుంచిందో కానీ మన దేశంలో క్రైస్తవులు భార్య విడిపోవాలంటే మినిమం ఫైవ్ ఇయర్స్ లా ప్రకారంగా హిందూస్ కి మటు వన్ ఇయర్ వన్ ఇయర్ తర్వాత డివోర్స్మెంట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు హిందూ ముస్లింస్ కి మటు మీకు తెలుసు ముస్లింస్కి లేదు యాక్ట్ పర్సనల్ లా అంటారు వాళ్ళకి అంటే వాళ్ళ ముల్లాలు వాళ్ళ మత యాజకులు వాళ్ళు దాన్ని ఆమోదు చేస్తారు మూడు సార్లు తలాక్ అనేది అంటే మూడు డిఫరెంట్ టైమ్స్ అలా ఒకసారి కాదు మూడు డిఫరెంట్ టైమ్స్ లలో తలా తలా కన్నప్పుడు దాన్ని వాళ్ళు ఆమోదు చేసినప్పుడు విడిపోతారు అన్నట్టు అది వాళ్ళ విధానాలు కానీ సరే క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ లో ఐదు సంవత్సరాలు ఎందుకు పెట్టినరు మన దేశంలో ఈ యాక్ట్ వేరే దేశంలో లేదు ఐదు సంవత్సరాలు తర్వాత సరే నువ్వు ఈ రోజు కొట్లాడుకుంటున్నావు భార్యవర్తలు ఐదు సంవత్సరాల తర్వాత డివోర్స్ అప్లై చేస్తాయి ఐదు సంవత్సరాలు సెటిల్ కూడా కావచ్చు కదా నీ నీ యొక్క మనస్పర్ధలు అన్నీ పిల్లలు పెద్దగా నువ్వు మర్చిపోతావు అప్పుడు వాడు వచ్చి డివోర్స్ ఇస్తాడు నువ్వు అప్లై చేసినావు కాబట్టి కుటుంబం అంతా స్థిరపడినాక డివోర్స్ ఇస్తున్నాడు వాడు డివోర్స్ పట్టం పంపిస్తుంది ఇంకా సర్టిఫికేట్ అట్లున్నది ఆ అయితే ఆగస్టు నెలలో ఈ పోయిన ఆగస్ట్ నెలలో క్యాథలిక్ మత యాజకుడు మత అధికారి యాజకుడు కాదు ఆయన పేరు నోటికి వస్తే నాకు సుప్రీంకోర్టులో ఒక కేసు వేసింది ఏమని ముస్లింస్ కి పర్సనల్ లా ఉంది కాబట్టి వాళ్ళ వాళ్ళ మత యాజకులు మత అధికారులు తీర్మానించుకొని ఇచ్చేస్తున్నారు డివోర్స్ క్రైస్తవులకు కూడా అటువంటి ఇది కావాలా ఎందుకంటే క్రైస్తవులకు కూడా బైబిల్లో అట్లా ఉంది అని ఉంది బైబిల్లో ఉంది డివోర్స్మెంట్ మొదటి నుంచి ఎక్కడ లేదు డివోర్స్మెంట్ అంటే డివోర్స్ ఇవ్వడం అనేది లేదు బైబిల్లో కొరెందులు రాష్ట్రపత్రి గల ఒక విషయం చూపించండు ఒక్క హేతువే ఒకటే హేతు వలన అని కానీ మొదటి నుంచి అనంతగా లేదన్నాడు ఎందుకంటే హోషయ గ్రంథంలో మనం చూసినాం వ్యభిచారం కదా హోషయ్య భార్య విడిచిపెట్టిండ విడిచిపెట్టలేదు కాబట్టి అట్లా అంటే అంత భయంకరమైన హేతు ఉన్నా కూడా విడిచిపెట్టడానికి వీల్లేదు అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు అంత పర్ఫెక్ట్ లా మనది ధర్మశాస్త్రం ధర్మశాస్త్రంలో లోపాల లేవు ప్రపంచంలో ప్రతి మతంలో డివోర్స్మెంట్ అనేది ఉంది కానీ బైబుల్లో లేదు డివోర్స్మెంట్ లేనిది వీడు ఎక్కడ పోయి సుప్రీంకోర్టు కోర్టుకి వేసాడు కోర్టులో కేసు ఇస్తున్నాడు ఏసేమని చెప్తాడు మాకు కూడా అటువంటి లా కావాలా యాజకులు మేమే డిసైడ్ డిసైడ్ చేస్తాం ఫైవ్ ఇయర్స్ వరకు కోర్టు వెయిట్ చేస్తాడు కోర్టు అని వాడు కోర్టు లేస్తే సుప్రీం కోర్టు కేసు క్యాన్సిల్ చేసింది నేను వందరాలు ప్రభు అనుకున్నా ఆ రోజు ప్రార్థన చేసిన తెల్లవారి పేపర్ చూసి థ్యాంక్ యూ జీజస్ ఇటువంటి దొంగలు ఉంటారు దేవుడు మనకి ముందుగానే వీటిని హెచ్చరిస్తాడు ఎందుకంటే బైబిల్లో ఎటువంటి హేతువు చేత కూడా నీ భార్యను వినడానికి అన్న ఆజ్ఞ ప్రభు మన చూడండి అందుకన సృజించిన ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీని గాను ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన బార్యను హత్తుకొనను వారిద్దరు ఏక శరీరముగా ఉందరని చెప్పనని మీరు ఎరుగారు మీరు చదవలేదా అంటే చదవమని చెప్పిండు మీరు బైబిల్ చదవాలా మొదట్లాడారు ఆ రీతిగా రాసి పెట్టిండి అన్న విషయాన్ని జ్ఞాపించుడు వారిని స్త్రీని గాను పురుషుని గాను వాళ్ళు ఏక శరీరం దేవుడు వాళ్ళని స్థిరపరిచిండు అది మీరు ఎప్పుడు చదవలేదా అని హెచ్చరిస్తుండు యాజకులతో పరిశీలతో తర్వాత ఏమన్నా చూడండి కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరంగా ఉన్నారు గనుక దేవుడు చితపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని చెప్పాను ఎట్టి పరిస్థితుల్లో ఏ మనుషుడు కాని వాడు పాస్టర్ గాని వాడు పెద్ద ప్రవక్త గాని వాడు ఎవడన గాని వాడు సుప్రీంకోర్టు జడ్జి గాని ఎవడు కూడా మనుషుడు అన్నప్పుడు వాడు ఎవడన కావచ్చు వానికి క్వాలిఫికేషన్ ఉండొచ్చు ఎవడు కూడా విడి విడదీయడానికి వీల్లేదు వాళ్ళకి కఠినమైన శిక్ష ఉంటదన్న విషయాన్ని అక్కడ చూపిస్తున్న తర్వాత చూడండి అందుకు వారు అలాగైతే పరిత్యేక పత్రికనిచ్చి ఆమెను ఆమేను విడనాడుమని మోషే ఎందుకు ఆజ్ఞాపించిన వారిని ఆయన అడగగా కాబట్టి వాళ్ళు ఏదో రూపకంగా ప్రశ్నలేసి దేవుణ్ణి మన ప్రభుని శోధించడానికి వరకు ప్రయత్నిస్తా ఫస్ట్ ప్రశ్న ఏంది న్యాయమా కాదా రెండవది మళ్ళీ ఎందుకు రాసి అంటే నువ్వు మోసే ధర్మశాస్త్రంలో నువ్వు అని చూపించడం కొరకు వాళ్ళు ప్రశ్నిస్తున్నారు అతను అప్పుడు మో దేవుడు ఏమంటు చూడండి అందుకు ఆయన మీ హృదయ కాఠిణ్యం బట్టి మీ భార్యలను విడనాడ మోషే సెలవిచ్చను ఎనిమిదవ వర్షంలో మీ హృదయ కాఠిన్యంను బట్టి అంటే మీరు చాలా పట్టుదలతో ఉన్నారు విడిపోవాల విడదీయాలని కఠినమైన హృదయ మీది మీలో మృదువైన మనసు లేదు అన్న విషయాన్ని హెచ్చరిస్తాడు మీరు కఠినమైన హృదయాలు కాబట్టి మీరు బోయి బలవంతం చేసారు ఆయనని ఆయన జబర్దస్తి చేసిరు ఆయనని బెదిరించు కాబట్టి ఆయనను బెదిరించి మీరు జబర్దస్తి చేసిరు కాబట్టి ఆయన మీకు కొన్ని విషయాలలో హెచ్చరించండి కొన్ని విషయాలలో విడదీయాల విడిపోవచ్చు అని హెచ్చరించండి కానీ అయినను అనేమంటాడు చూడండి సారి మీ హృదయ కాఠిను బట్టి మీ బార్యను విడినా మోసే సెలవచ్చాను గాని ఆది నుండి అలాగూ జరగలేదు మొదట లేదు అని చెప్తున్నాడు మోసే మీరు బలవంతం చేస్తే అయినా మీకు పర్యాటక పత్రిక గురించి చెప్పిండు గానీ ఆది నుంచి అట్లా లేదంటున్నాడు అంటే దేవుని దృష్టిలో మొదటి నుంచి డైవోర్స్ అనే కాన్సెప్ట్ లేదు అనే విషయాన్ని చెప్తున్నాడు అక్కడ కాబట్టి మలాకి గ్రంథంకి వచ్చేటప్పటికి యాజకులే డైవోర్స్ ఇస్తే సామాన్య ప్రజలు ఇవ్వరా అక్కడ జరిగిందే నెహమియర్ కాలంలో కూడా నాకు ఎందుకో నెహమియా గ్రంథం అంటే చాలా ఇష్టం బైబిల్లో ఎందుకంటే నెహమ్య తన జీవిత విధానం చూస్తే మన ప్రభుకి సాదృశ్యంగా ఉంటాడు అంటే చిహ్న పరంగా ఉంటాడు నిహమియా ప్రతి జీవన విధానము మన ప్రభుకి సాదృశ్యంగా ఉండడు కాబట్టి ఆయన మన ప్రభుకి ముందు ఒక మెసైలా కనిపిస్తాడు ఉపమాన రీతిగా చెప్పాలంటే మెసయ కాదు మెసైలా కనిపిస్తాడు మన ప్రభు ఏ రీతిగా జీవించినో ఏ రీతిగా అయినా ప్రవర్తన ఏ రీతిగా ఉన్నాయి అంత నెహమ్య మనకు కనిపిస్తూ ఉంటుంది ప్రతి దశలో మనం నెహమీయ గ్రంథాన్ని మనం ఎప్పుడు ధ్యానించలేదు కానీ నెహమ్యా గ్రంథంలో మనం ఈ విషయం చూస్తాం వాళ్ళు బబ్ల తిరిగి వచ్చినప్పుడు యాభై మంది తీర్మానించుకున్నారు మందిరం కట్టుకోవాలా మన ప్రభు మందిరం అని తీర్మానించుకున్నారు కోరేష్ రాజు వాళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళు అక్కడి నుంచి బయటికి వచ్చినాక వాళ్ళు ఏం చేసిన విషయం అక్కడ చూస్తాం నిహిమయ గ్రంథంలో ఆ బబులోను కాల్ బబులోను ప్రాంతంలో ఉన్నప్పుడు అన్య వివాహం చేసుకున్నారు చేసుకున్నారు ఆసక్తితో ఇస్రాయల్ దేశం తిరిగి వచ్చిండ్రు పిల్లలున్నారు భార్యలున్నారు పిల్లలున్నారు కానీ శిథిలం ఆ మందిరము వాళ్ళు సరి ఆ రాళ్లు రాపాలన్ని తీస్తుంటే ఎజ్రా ధర్మశాస్త్రం దొరుకుతుంది ఎజ్రాకి ఆ ధర్మశాస్త్రం దొరికినప్పుడు ఎజ్రా ఏం చేస్తాడు ఆ ధర్మశాస్త్రాన్ని తీసి చదువుతా ఉంటాడు అప్పుడు వర్షం పడుతూ ఉంటుంది గంభీరంగా వర్షం పడతా ఉంటే ఆ స్త్రీలు ఒక జగల వాళ్ళ పిల్లలతో పాటు భర్తలు ఇంకో స్థలంలో ఉండి వింట ఉంటారు చదువుతా ఉంటాడు ఇదే విషయాలు ఈ విషయాలే చదువుతూ ఉంటాడు అన్య స్త్రీలను అన్య పురుషులను వివాహం చేసుకు ఇస్రాలు పదులు అన్న విషయాలు అక్కడ ధ్యానిస్తూ దేవుడు మొదటి నుంచి ఆ రీతిగా మీరు అపవిత్రం కాకూడదు అది ప్రకృతి సహజంగా అక్కడ హెచ్చరించడు కానీ ఆత్మీయంగా ఆలోచిస్తే ఏంటంటే అన్య స్త్రీలని అన్య పురుషుని వివాహం చేసుకోవడం వల్ల అనే ఆచారాలు మీ జీవితంలోకి వస్తే మీరు ఆయన కొరకు జీవించలేరు మీరు ఈ లోకానికి మాదిరిగా ఉండాలా పాత కాలంలో మీరు ఈ లోకానికి సువార్తని రక్షకుని చూపించే దేవుని బిడల్లాగా ఉండాలా కానీ మీరు దేవుని చూపించే బిడల్లాగా కాకుండా దృష్టిని అనుసరించే బిడల్లాగా తయారైపోతారు అన్న భయం హెచ్చరించడం కొరకు ఆయన అనిలని పెళ్లి చేసుకుందని వాళ్ళ ఆచరణలు వస్తే వాళ్ళ విగ్రహాలు వస్తే అదే రీతిగా ఇసాల్ పనులు అన్ని తెచ్చుకున్నారు యాకోబో స్థలం కూడా యాకోబో భార్య తెచ్చుకుందా లేదా అదే రీతిగా మనం ఎన్నో ప్రాంతాలను చూస్తాం ఆ రీతిగా వాళ్ళు తీసుకొచ్చుకున్నారు ఇక్కడ కూడా అదే చూస్తాం నిహమియాలు కూడా అదే చూస్తాం వాళ్ళు తెచ్చుకున్నారు విగ్రహాలు స్త్రీలు ఆ రీతిగా వాళ్ళు అక్కడ ప్రార్థన చేస్తుంటే మనం ఆ రీతిగా వివాహం చేసుకున్నకూడదు అన్న వాక్యం చదువుతా ఉంటాడు అప్పుడు ఆ స్త్రీలందరూ ఏడుస్తుంటారు ఇప్పుడు మా భర్తలు మమ్మల్ని విడిచిపెడతారేమో డైవర్స్ ఇచ్చేస్తారేమో మా పిల్లలు మేము ఎక్కడ పోవాలా బాబులో ఎక్కడా ఎంతో దూరం ఆను చచ్చినా ఇంత దూరం అని వేదన పడతా ఉంటారు అప్పుడు ఎజ్రా చెప్తాడు వాళ్ళకు మీరు ఆల్రెడీ వివాహం చేసుకున్నారు కాబట్టి వాళ్ళకి విడిచిపెట్టడానికి వీల్లేదు అదే రోజు ఒకవేళ వాళ్ళు ఎజ్రా దాన్ని విడిచిపెట్టమని చెప్పి ఏమేంటి మొత్తం గందరగోళం రోజు మందిరం దగ్గర ఉన్నారో వాళ్ళంతా వర్షం పడుతుంది వాళ్ళు చదువుతున్నారు అవ ఏడుస్తున్నారు ఒక దిక్కు పిల్లలందరూ అరుస్తున్నారు తల్లిదులు అందరు అది అది ఊహిస్తేనే ఒళ్ళు జల్దరిస్తున్నారు కాబట్టి అదే సీన్ ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది మలాఖీ గ్రంథంలో దగ్గర దగ్గర రెండు సంవత్సరాల విడది అంతే తర్వాత ఇది నెరవేరుతుంది ఇది చివరిది అన్నట్టు పాత నిబంధన కాలపు చివరి బాగా ఇది ఓ ఒక చరిత్ర ప్రకారంగా బలాకీ గ్రంథాన్ని రాసింది ఎజ్రా అనేది మనం ఇంతకాలం ఇంత తీసినాం అనుకుంటాం ఎందుకంటే పాత పుస్తకాలన్నీ సమకూర్చి జ జతపరిచిన వాడే యజ్రా అందుకే అనేవాడు చాలా ప్రాముఖ్యమైన వాడు బైబిల్లో ప్రవక్త ఈ పుస్తకాలన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి అమర్చినాడు పాత నిబంధన పుస్తకాలను ఒకవేళ ఆయన లేకుంటే చరిత్రలో ఏ గ్రంథము ఎక్కడ ఉంటుందో మనకు అర్థం కాకపోద్ది వాటన్నిటిని ఒకదాని వెంట ఒకదాని వెంట అతక ఆయన పెట్టి అవన్నీ జాగ్రత్తగా చదివి క్షుణ్ణంగా వాటిని అమర్చి చివరికి మనకి గ్రంథాన్ని రాసిన ఒక చరిత్ర అంటే ఆ పాత నిబంధన పుస్తకాలన్నింటినీ అమర్చినాక ఆయనకు అర్థమైంది చివరికి ఏది వీళ్ళు చేసిందని విశల్బన్ అందుకు చివరి హెచ్చరికలాగా మలాఖీ గ్రంథం రాసింది కాబట్టి మాలకైన వ్యక్తి లేడు చరిత్రలో దాన్ని రాసింది ఎజ్రా అనే విషయం మాలాకి అంటే నా దూత అన్న విషయాన్ని మనం ధ్యానించాం కదా దేవుని దూత అన్న విషయాన్ని మనం ధ్యానించాం కాబట్టి అక్కడ దేవుడు ఎందుకు అసహించుకున్నాడు అన్నప్పుడు మలాఖీ గ్రంథము రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వర్షంలో ఆ విషయాన్ని చూపిస్తున్నాడు పదిహేనవ వర్షం నుంచి కొంచెం గానే నొందిన వారిలో ఎవరిను ఇలాగూ చేయలేదు పరిశుద్ధాత్మ పొందికున్న వాళ్ళలో ఎవడు కూడా ఇట్లా చేయలేదు అని చెప్తున్నాడు చూడండి దైవాత్మ పొందుకోవడం అనేది పాత నిబంధన కాలంలో కూడా ఉండే కానీ ఈరోజు అందరి మీద తన ఆత్మను కుమరిస్తున్నాడు దేవుడు ప్రపంచం ఇదే కథ ఎక్కడ చూసినా డైవోర్స్ చర్చెస్లల్లో అది ఊహిస్తే చాలా బాధాకరంగా ఉంది అది తలుచుకుంటే అసలు ఉపంగు వస్తుంటది వేదన చర్చెస్ల పాస్టర్లు ఎందుకు డైవర్స్ ఇచ్చుకోవాలా అంటే వారికి కుటుంబ జీవిత విధానాలు ఎవరు నేర్పలేదా వస్తూ ఉంటాయి మనస్పర్ధలు వస్తూ ఉంటాయి డిఫరెన్సెస్ వస్తూ ఉంటాయి కష్టాలు వస్తూ ఉంటాయి వాటిని ప్రార్థనా పూర్వకంగా ఎదుర్కోవాలా వాటి మీద విజయం పొందాలా ప్రభు ఖచ్చితంగా విజయం మన విశ్వాసాన్ని పరిష్ఠించడం కొరకు కూడా కొన్ని ఆయన కల్పిస్తూ ఉంటాడు శోధన ఎందుకంటే అపవాది చేత శోధించబడకు మన ప్రభువే కొనిపోబడ్డాడు కాబట్టి మనం ఆ రీతిగా శోధింపబడడానికి కొరకు ప్రభు పర్మిట్ చేస్తూ ఉంటాడు అన్నింటి విషయాన్ని యోబు యోబు భార్యకి డిఫరెన్సెస్ రాలేదా దావిదికి దావిది భార్యకి డిఫరెన్సెస్ రాలేదా అబ్రహాంకి సారాయికి డిఫరెన్సెస్ రాలేదా వ్యత్యాసాలు వాళ్ళకి మనస్పర్ధలు రాలేదా వస్తాయి ఖచ్చితంగా వస్తాయి ఇసాకుకి రెబకాకి రాలేదా తన భర్త గురించి భర్తని తిరుతా నాకు పిల్లలు పుట్టలేదనేసి బాగా విరక్తి చెందేటట్టు చేస్తూ ఉంటుంది యాకో రేబెకా ఇసాకు భార్యనే కదా రాహేలు యాకోబుని సతాయిస్తుంది కరెక్టే రాహేలు రాహేలు రెండో భార్య యాకోబుకి లేయా మొదటి భార్య లేయాకి పిల్లలు కొడతారు రాహిల్కి పిల్లలు కొడతారు అప్పుడు ఆమె సతాయిస్తది కరెక్టే అప్పుడైనా చీదరించుకుంటాడు నేనేమైనా దేవున్నా పిల్లల్ని ఇవ్వడానికి నీకు అని ఇసాకు అంటాడు యాకోబట్టాడా ఇసా అన్నాడా యాకోబట్టాడా ఇసాకు ప్రార్థన చేస్తాడు కరెక్టే యాకోమంటాడు నేనేమైనా పిల్లలు ఇవ్వడానికి దేవుణ్ణా అనేసి కోపం కోపం వస్తుంది అంటే అంతగా ఇరిటేట్ చేసింది అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం మలాఖీ గ్రంథం కష్టపడికి ఈ విషయం జ్ఞాపకం చేసినాడు ఆత్మ పొందుకున్న వాళ్ళలో ఇటువంటివి జరగవు కదా ఇటువంటివి లేవు కదా అంటున్నాను చూడండి పదిహేను వర్షంలో కొంచెంగా నేను దైవాత్మ నొందిన వారిలో ఎవరిను ఇలాగూ చేయలేదు ఒకడు చేసినను ఏమి జరిగను దేవుని చేత సంతతి నొందవాలనని అతడు యత్నము చేసాను కదా కాగా మిమ్మల్ని మీరే జాగ్రత్త చేసుకుని యవనమున పెళ్లి చేసుకున్న మీ బార్యల విషయంలో విశ్వాసఘాతకులుగా ఉండకొడి యవన దశలో మీరు మీరు చేసుకున్న పెళ్లిల విషయంలో మీ బార్యల విషయంలో మీ వివాహం విషయంలో మీరు విశ్వాస ఘాతకులు కాకుండా అంటే భార్యను విడిచిపెడితే నువ్వు విశ్వాసఘాతకుని అంటే నువ్వు విశ్వాసం పోగొట్టుకున్నావు అన్నట్టు డైరెక్ట్ మాట్లాడుతున్నాడు ఎందుకంటే హెబిల్ రాష్ట్రపతి పరివాలను చూసినాం వివాహము అన్ని విషయంలోకి వెళ్ళా ఘనమైనది దేవుని దృష్టిలో అంటే దేవునికి వివాహం అంటే చాలా ప్రాముఖ్యమైనది ఎందుకంటే దాని ఆత్మీయ విధానం ఏంటంటే మన ప్రభు పెళ్లి కుమారుడు సంఘము పెళ్లి కుమార్తె వారికి పెళ్లి కుమారుకి పెళ్లి కుమార్తె కొంత సంబంధాన్ని పోలి ఉన్నది మన ఈ లోకంలో మన వివాహము జీవితం లేక కుటుంబ జీవితం మన ప్రభువు సంఘానికి ఎట్లా భర్తలాగున్నాడో మన జీవితం కూడా అట మన బారాల విషయంలో అన్న విషయాలను జ్ఞాపకం చేస్తుండే అందుకు అది దాంట్లో మనము దాని మనము గనహినంగా చేస్తున్నాం అందుకు మనం విశ్వాసఘాతలం అవుతున్నాం అంటున్నాడు అక్కడ వాళ్ళు చేసిన విషయం అక్కడ చూపిస్తున్నాడు చూడండి భార్యను పరిత్యజించుట పరిత్యజించుట డివోర్స్మెంట్ ఇవ్వడం పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ అని ఇసల దేవుడకు యహోవా సలవిస్తున్నాడు ఆయనకి అసహ్యమైన క్రియ అది డైవోర్స్ ఇవ్వడము ఆయనకి అసహ్యమైంది ఎప్పుడైనా ఆయన నిన్న నిరంతరం ఏకరీతంగా ఉండే దేవుడు పాత నిబంధన కాలమే గానీ కృత నిబంధన కాలమే గాని ఎప్పటికనగానే ఆయన దృష్టిలో అది అసహ్యమే మనం అంతా తారుమారు చేసేసినాం ధర్మశాస్త్రాన్ని మన కాలంలో చర్చలో పాస్టర్స్ అంతా తారుమారు చేసేసారు వాటిని ప్రా ఆ యాజకుడు చెప్తాడు పాస్టరే చెప్తాడు వీరిద్దరు వివాహం అంటే ఇంకా పెళ్లి స్టార్ట్ కాకముందు వాళ్ళు ప్రమాణాలు చేసుకోకముందు పబ్లిక్ ఒక అనౌన్స్మెంట్ చేస్తారు ఏమని చేస్తారంటే వీరిద్దరు వివాహము చేసుకో చేసుకోనబోతున్నారు వీళ్ళు వివాహం చేసుకునకూడదని న్యాయమైన హేతువు ఏమైనా ఉంటే ఇప్పుడే మీరు చెప్పాలా ఎవరికైనా అభ్యంతరం ఉంటే ఇప్పుడే మీరు చెప్పాలా అని ప్రకటన చేస్తారు కొంతసేపు అయినాక కాబట్టి మీకు ఎవ్వరికి అభ్యంతరం లేదు కాబట్టి ఇప్పుడు నేను వివాహం చేర్పిస్తున్నాను దాని తర్వాత ఈ వివాహం తర్వాత ఎవడు అభ్యంతరం పరచడానికి వీల్లేదని హెచ్చరిస్తాడు వాడు చెప్పినాక దేవుడు జతపరచడం వాళ్ళని మనుషుడు అని చెప్తాడు వాళ్ళ ప్రాబ్లమ్స్ తో తీసుకొస్తే ఫాస్టర్ ఏం చేస్తాడు సరే మీకు ఇద్దరికి ఇష్టం లేదు కదా నేను మీకు ఒక అగ్రిమెంట్ రాసిస్తాను ఇద్దరు సైన్ చేయండి నువ్వొక కాపీ ఇచ్చుకో ఆయనకి ఆయన నీకు ఒక కాపీ ఇస్తాడు పెద్దల సమక్షంలో మీరు విడిపోతున్నారు మళ్ళీ మీరు ఎవరిని ఒకరినొకరు ఎప్పుడు కలుసుకోరది వాళ్ళే విడిదీస్తున్నాడు ఫాస్టర్ నేను చూసిన కేసీ మొత్తం తార్మార్ చేసేసినారు ఈరోజు మలాఖీ గ్రంథము పాత నిబంధన కాలపు చివరి దశ అంటే మన ప్రభు పుట్టక ముందు మూడు వందల సంవత్సరాల విడది అంటే నాలుగు సంవత్సరాల ముందు జరిగింది మన ప్రభు పుట్టకముందు అంటే పాత నిబంధన కాలం మన ప్రభు పుట్టే టైంకి మొత్తం చెత్తగా తయారైపోయింది క్రైస్తవ ఇస్రాల్ పద జీవితం అన్న విషయాన్ని చూపిస్తుంది ఆయన వచ్చే టైంకి ఈ వాక్యం మనం ధ్యానిస్తున్నాం అంటే యుగ సమాప్తికి వచ్చినప్పటికీ ఈ వాక్యం ధ్యానిస్తున్నాం అంటే ఈ రోజు కూడా జరుగుతుంది అదే చర్చ అంత డివోర్స్మెంట్స్ ఎక్కడ చేసినా కానీ పరిశుభ్రత లేదు ఎందుకు ఉండదు నేను మీకు ఎన్నిసార్లు చూపించిన ఎందుకు అపవిత్రత ఉంటుంది దానికి కారకులు యాజకులే అన్న విషయాన్ని ప్రభు ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది చూడండి మరియు ఒకడు తన వస్త్ర వస్త్రములను బలాత్కరంతో నింపుట నాకు అసమని సైన్యములకు అధిపతికి యహోవసినాడు కాబట్టి మీ మనసులను కాచుకొనుడి విశ్వాస ఘాతకులు కాకుడి అంటే డైవోర్స్ ఇవ్వకుడి ఈ విషయం బాగా అర్థం చేసుకోండి విశ్వాస ఘాతకులు కాకుడి అంటే డైవోర్స్ ఇస్తే మీరు విశ్వాస ఘాతకులు అవుతారు అంటే విశ్వాసం పొగట్టుకున్న వాళ్ళు అవుతారు అంటే రక్షణ పొగట్టుకున్న వాళ్ళు అవుతారు అన్న విషయాన్ని హెచ్చరిస్తున్నారు ఎందుకంటే డివోర్స్ ఇచ్చినాక మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది మైండ్ సపోజ్ భార్య తనంతా వెళ్ళిపోతే నువ్వేం చేస్తూ భర్త తనంతా తాను వెళ్ళిపోతే ఏం చేస్తావు దాన్ని డివోర్స్ అన్నారు కదా నువ్వే కావాలని డివోర్స్ అప్లై చేస్తే దాన్ని డివోర్స్మెంట్ అంటారు కానీ భర్త చెప్పకుండా మాయమైపోతుంది దాన్ని డివోర్స్ అనం అనేసి వాడు ఎక్కడో వెళ్ళిపోయినసి నువ్వు మళ్ళా వేరే చేసుకుంటే అది వ్యభిచారం ఎందుకు అది పాయింట్ అక్కడ ఎందుకనకి అసహ్యమైంది డివోర్స్ ఇచ్చి మళ్ళా పెళ్లి చేసుకోవడం డివోర్స్ ఇచ్చి మళ్ళా పెళ్లి చేసుకోవడం వ్యభిచారంతో సమానం ఆయన దృష్టిలో అందుకు అది నీచంగా ఎంచుతున్నాడు ఆయన ఆయనకి ఇష్టం ఎందుకంటే క్రీస్తుకు మాదిరిగా మనం ఈ లోకంలో జీవించాలా నువ్వు అట్ల డివర్స్ ఇచ్చుకుంటే మల్లె పెళ్లి చేసుకుంటావు అంటే అనిలో నువ్వు ఎప్పుడు రక్షణ నడిపిస్తావు అని మీరంతా చెత్తగా జీవిస్తారు మాకేం తతగెత్తురు హిందుస్తులలో ఇట్లుండదు వేరే మతాలలో ఉండదు వాని ముందు నీ నీతి ఏర ఏ రీతిగా ఉంది నీ యొక్క నువ్వు ధర్మశాస్త్రాన్ని పాటిస్తావడం అది సంపూర్ణమైనది కాబట్టి నీ జీవితం సంపూర్ణంగా కనిపించాలా మనుషులై ఈ లోకానికి నువ్వు వెలుగై ఉన్నావు నీ వెలుగు ఇతరుల మీద ప్రకాశింపబడాలా అప్పుడు వాళ్ళు పర్లకు తండ్రిని వాళ్ళు గ్రహించగలరు గుర్తించగలరు అటువంటిది పోయి నువ్వు చీకటిని ప్రకటిస్తే వాడు ఎప్పుడు కూడా పర్వాల రక్షణలోకి రాడు వాడు ఎవరి అస మీ జీవితాలే బాగలేవు మాకేం బుద్ధి చెప్తున్నాడు ఖచ్చితంగా అదే మాట మాట్లాడుతారు వాళ్ళు మీరే సరిగా జీవించారు విచ్చలవిడిగా జీవిస్తారు మాకేం వాక్యం చెప్తున్నారు అంటారు వాడు ఎవరిసా మరి ముఖ్యంగా మీ వాళ్ళకి చెప్పుకో భాయి నాకేం చెప్తున్నావు అంటాడు నువ్వు నేను భయ చెప్తే వాక్యం మాకేం చెప్తున్నావు మీ చర్చలలోనే భయంకరంగా జీవిస్తారు మా పింట్లో భయంకరంగా జీవిస్తారు వాళ్ళు క్రిస్టియన్సే వాళ్ళు అన్యాయంగా జీవిస్తారు నువ్వు వాళ్ళకి పోయి చెప్పు నాకేం చెప్తున్నావు నీకు అర్థమైంది సేవ జీవితం లేదు చాలా కష్టతరమైంది మనకు అవన్నీ తగులుతూ ఉంటాయి అందుకే మనము వీటిని కొంత కఠినమైన విషయమే ఇవన్నీ ఈ విషయాలు నువ్వు మనం పాస్టర్లకు చెప్తాం మన సర్కుల్లో ఉండే పాసలకు చెప్తాం అటువంటి వాటిలో తలదూర్చక అనవసరంగా నువ్వు భయంకరమైన శిక్షకు ఫాలో అవుతావు అంటే భయంకరమైన శిక్ష పాస్టర్లకు ఎక్కడ ఈ లోకంలో శిక్ష ఉంటుంది ఎందుకంటే నేను శిక్షించకపోతే నన్ను నరకపోతావు నువ్వు నరకం పోవడం ఇష్టం లేదు కాబట్టి నేను శిక్షకు అప్పగిస్తాడు దృష్టికి అప్పగిస్తాడు నువ్వు శ్రమల గుండబోయ్ ఏడుస్తూ ప్రవ్వా నాకెందుకు ప్రభు ఈ కష్టం అప్పటికి నువ్వు గ్రహించవు నీకెందుకు వచ్చిందో ఆ శిక్ష నీ మీదకి ఎందుకు వచ్చిందా రోగం నీకు మీదకి ఎందుకు వచ్చిందా ఉపద్రవం నువ్వు గ్రహించవు నువ్వు ఎందుకు ప్రభావ నాకు ఎందుకు ప్రభావ నాకు ఎందుకు ప్రభావం ఏడుస్తంటో ప్రార్థన చేస్తుంటావు కానీ నేను చేసిన తప్పు ఏంది ప్రభావా అని అడుగుతావా అడగవు నేను పలాని తప్పు చేసిన ప్రవ్వా నాకు క్షమించు అన్న ఆ జ్ఞానం కూడా నీకు ఉండదు సైవ జీవితంలో ఆ రీతిగా అనేకులు రోగగ్రస్తులు కాబట్టి మీ మనుషులను కాచుకొని కాచుకొనుడి విశ్వాసాతకులు కాకుడి మీ మనసులనేది కాచుకోనుడి అంటే జాగ్రత్తగా కాపాడుకోండి అనవసరంగా నోటి మాట పడేసుకోకండి వార్య కోపం ఉన్నప్పుడు నువ్వు ఉండు నీ కోపం ఉన్నప్పుడు నువ్వు సైలెంట్గా ఉండు భర్త కోపం ఉన్నప్పుడు నువ్వు సైలెంట్గా ఉండు కొంతసేపు సైలెంట్గా ఉంటే చలబడుతుంది ఆ మూమెంటే కోపం వచ్చిన మూమెంట్ ఇద్దరికి ఒకరికొకరు మాట్లాడుకుంటారు అహం బయటకు వచ్చేస్తుంది ఫినిష్డ్ ఎప్పుడైతే అహం బయటకు వస్తుందో ఫినిష్ అన్నట్టు మ్యారేజ్ కాబట్టి అహం నుంచి మనం దూరం నువ్వు దేని గురించి కూడా అహం చూపించడం వీల్లేదు అంటే అతిశయించడానికి వీలదు నువ్వేం గొప్పన్ వా ఏ రూపకం కూడా మనం గొప్పోనం కాదు అన్న విషయం జ్ఞాపకం తీసుకోవాలి కాబట్టి మాటలు మాటలు వచ్చినప్పుడు రెచ్చగొట్టడం తర్వాత ఒకరి తప్పులు చూపించడం అయితే అంటే నేరాలు మోపడం అయితే ఉంటుంది దృష్టి చేస్తుంది ఆదాము వాళ్ళు విషయాలు జరిగింది అదే ఒక్కరి మీద ఒకరు నేరాలు మోపుకున్నారు హైతాన్ మీద నేరం మోపింది ఆదాము హవ మీద నేరం మోపింది ఒకరి మీద ఒకరి నేరాలు మోపుకున్నారు ఆ విషయం అక్కడ గమనిస్తూ ఉంటాం కాబట్టి మన మనుషులని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలా సాధ్యమైన కాడికి సాధ్యమైన కాడికి మన మ్యారేజెస్ని మనం కాపాడుకోవాలా చివరి వర్క్ ఎట్టి పర్స్లో విడిపోవడానికి వీళ్ళే మనం ఎగ్జాంపుల్ కొనాలా అట్లా లేని వాడు సేవ చేయలేడు ప్రీతికరమైన సేవ చేయలేరు కాబట్టి అన్ని కాంప్రమైజ్ కావాలా ఎవరికి అవకాశం ఇవ్వద్దు దృష్టికి మరి విశేషంగా వాడు దివరాత్రులను మన మీద నేర ఉన్నాడు మన సహోదరుల మీద కాబట్టి వానికి ఎట్టి పర్స్లో మనం అవకాశం ఇవ్వడానికి వీల్లేదు జాగ్రత్తగా పరిశుద్ధంగా మనం జీవించాలా మ్యారేజెస్ ని ప్రొటెక్ట్ చేసుకోవాలా సక్సెస్ఫుల్గా చేసుకోవాలి అందుకే సరే నేను ఒకటి గమనించిన మ్యారేజ్లో మెయిన్ ఏం జరుగుతుంది అంటే ఫ్యామిలీస్ అల్ మ్యారేజ్ అంటే ఫ్యామిలీ నేను చెప్పాడు ఫ్యామిలీస్ అలా ఏం జరుగుతుంది అంటే ఫస్ట్ పాయింట్ హస్బెండ్ ఫ్యామిలీలో టైం స్పెండ్ చేయడం అనేది ఒకటి మెయిన్ ప్రాబ్లమ్ వాడు పొద్దుస్తామని ఎక్కడో పనిచేసేస్తాడు భార్య ఇంటి దగ్గర పనిచేస్తుంది ఇంటి దగ్గరికి వచ్చినాక ఏం పని చేయడు ఒక మెయిన్ కంప్లైంట్ ఉంటుంది భార్యకి కొంచెం పని హెల్ప్ చేసిన ఆ కంప్లైంట్ నుంచి బయటపడుతున్నావు కాబట్టి ఇంటి దగ్గర వాళ్ళకి కొంత సపోర్ట్ చేయడం నేర్చుకోవాలి సరే నువ్వు అని వచ్చి నేను ఇలా బయటంతా పని చేసేస్తాను ఇంట్లో కూడా పని చేయాలనా అన్న దగ్గర నుంచి ఇంకా నీకు స్టార్ట్ అవుతుంది తర్వాత సెకండ్ పాయింట్ ఏంటంటే వాళ్ళ అక్కర్లు ఉంటాయి వాళ్ళ అక్కర్లు తీర్చడంలో నువ్వు సహాయపడాలా మెయిన్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి సఫిషియెంట్ ఫైనాన్సెస్ అంటే తగినంతగా డబ్బుని వాళ్ళకి ఇవ్వాలా ఎక్కువ కూడా అలవాటు చేయొద్దు అదొక రిస్క్ కాబట్టి ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుక్కోవడం కొరకు నువ్వు తగినంగా డబ్బు ఇవ్వాలా తీసుకొని రావాలా అది నీ నీ నీ కర్తవ్యం అనారోగ్యం ఏమని అంటే నువ్వు వాళ్ళకి సహాయ కొనుక్కుండాలా డాక్టర్లు తీసుకుపోవడము మెడిసిన్స్ అటువంటి రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలా మనం చిన్న చిన్న పనులు చేయాలా చేస్తూ ఉంటే ఏమవుతుందంటే సరే ఎంత చేసినా ఏం చేయరు అని కూడా ఒకటి ఉంటుంది లేమ్ కానీ వాటన్నిటినీ మనం భరించాలా నువ్వు ఇంటి దగ్గర పనులు చేయాలా కిచెన్లో పోయి సహాయం పడాలా వెజిటబుల్స్ కట్ చేయాలా వాష్ చేయాలా నీళ్లు మొయ్యాలా అన్ని చేయాలా చేస్తూ ఉండాలి అప్పుడప్పుడు రెగ్యులర్గా నువ్వు చేయవు కానీ అప్పుడు భయ చేస్తుంటే అంటే కూల్ అవుతా ఉంటారంట అర్థమవుతుంది మీకు చెప్పేది ఎందుకంటే బలహీనమైన ఘటం అని చెప్పి స్త్రీల గురించి తప్పుగా చెప్తాడు బలహీనమైన ఘటములు కాబట్టి మీరు మీ భార్యలన్నీ జాగ్రత్తగా చూసుకోండి అని వాక్యం ఉంది పౌరులు చెప్తాడు కోరారు ఎందుకంటే దుష్టుడు వాళ్ళని వాడుకోడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు మనం వానికి అవకాశం ఇవ్వడానికి ప్రార్థనలో ఎక్కువ సమయం గడపాలా కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే మలాఖీ గ్రంథంలో యాచకులే ఆయితగా చేసిన చేసిన చూడండి పదహేడవ వచ్చరంలో మీ మాటల చేత మీరు యహోవాను ఆయాసపెట్టిచ్చు దేని చేత ఆయనను ఆయాసెట్టుచున్నామని మీరు అడుగుతున్నారే దుర్మార్గులు యహోవా దృష్టికి మంచివారా మంచివారు వారి ఎందు ఆయన సంతోషించ సంతోషపడును లేక న్యాయ న్యాయకర్తయ దేవుడు ఏమైను అని చెప్పుకుంటే చేతని మీరు ఆయనను ఆయాసపెట్టించున్నారు అంటే దేవుడిని ఎట్లా ఆయాసపెడుతున్నారంటే నువ్వు మమ్మల్ని ఆశ్రయిస్తావని మేము ఎంతో ఆచారబద్ధంగా జీవిస్తే నువ్వు అనులను ఆశ్రయించినవు అనులకి సహాయపడినవు అని దేవుని మీద వాళ్ళు ఏమంటాం నిందమోపుతున్నారు నువ్వు మమ్మల్ని ఎక్కడ ఆశ్రయించినావు దుర్మాలను ఆశ్రయించినావు ఈ లోకల్లో మనకు కదా వాడు అంత కఠినంగా వాడు అన్యుడు వాడిని దేవుడు అంతగా సమృద్ధిగా వాడికి ఇచ్చాడు అని అనుకుంటా ఉంటాం మీకు వచ్చింది లేదా తలం వస్తుందా నాకు రాదా తలం నాకు మొదటి నుంచి కూడా లేదా ఈ లోకస్తులు సమృద్ధిగా సంపాదించుకొని పై పోతా ఉంటారు మనమేమో ఉన్న కాడనే ఉంటాం ఎందుకుంటే మనం తీర్మానించుకున్నాం నాకున్నకాడికి చాలని నువ్వు తీర్మానించుకోవటం అట్లనే ఉంటావు ఈ లోకస్తులు మట్టుకు బిల్డింగ్స్ బిల్డింగ్ కట్టుకొని పోతుంటారు అన్యాయంగా జీవిస్తారు అక్రమంగా జీవిస్తారు తప్పుడు మార్గంలో పోయి డబ్బులు సంపాదించుకుంటుంటారు అది గుణగణం ఈ లోకపు గుణగణం కానీ మనం మటుకు గుణాల ఎందుకంటే నీ నీ కుటుంబ పోషణ కొరకు నువ్వు సంపాదించాల తప్పదు పిల్లల అక్కర్ల కొరతలు తీర్చడం కొరకు నువ్వు సంపాదించక తప్పదు కాబట్టి నువ్వు అనేక పర్యాలుగా వాళ్ళ నువ్వు సమకూర్చాలనుంది వాక్యం పురుషుడు తనకు కుటుంబం కొరకు సమకూర్చాలనుంది సమకూర్చి తీసుకొని రావాలని ఉంది వాక్యం బట్ అది మన బాధ్యత ఈ రూపకంగా చేయడం ఇవన్నీ మనం చేయకపోవడం వల్లనే మన మీద నేరాలు మోపుతా ఉంటారు వాళ్ళకి వాడు సున్యాసంగా వాడుకుంటాడు ఒకసారి కోపం ద్వేషం వచ్చిందంటే వా ఫుల్ వాడేసుకుంటాడు ఎందుకంటే వాడి గుణగణం అది మనం వానికి అవకాశం ఇస్తే వాడు అప్పుడు వచ్చి దూరేసి వాడేసుకుంటాడు ఇవన్నీ డోర్స్ అన్నట్టు వాడికి ఇంగ్లీష్ లో పోర్టల్స్ అంటారు అంటే ఇట్లా పెద్ద పెద్ద డోర్స్ అంటారు వాటికి సైతానికి మనం డోర్స్ ఓపెన్ చేస్తాం ఈ విధంగా ఓపెన్ చేస్తే వాడు వచ్చేస్తాడన కాబట్టి మనం ఎట్టి పలిస్తే మనకి డోర్స్ ఓపెన్ చేయద్దు ఎట్టి పసు అవకాశం ఇవ్వద్దు పక్కింటి కొట్లాడుతుంటే ఎదురింటు కొట్లాడుతుంటే డోర్స్ ఓపెన్ చేయదు సైతాన్ని అర్థమవుతుందా పోతే పోనీ అని విడిచిపెట్టాలా గానీ డోర్స్ ఓపెన్ చేయదు ఎందుకంటే వాడి పని దివారాతులను మన మీద నేరం ఓపడం దేవుడు చేస్తే అవును పో సైతాన్ని అప్పగించిన పో అంటాడు అవకాశం సైతానికి అప్పగిస్తాడు దేవుడు కాబట్టి మన పరిస్థితులు అలాగే ఉండదు ఎందుకు అప్పగిస్తాడు బుద్ధి తెచ్చుకోవడానికి అప్పగిస్తాడు ఆ విషయం మనకు ఎన్నిసార్లు ప్రభుత్వం జ్ఞాపకం చేసింది కాబట్టి వీళ్ళు ఆ రీతిగా దేవుని మీద నేరం మోపు జ్ఞాపకం చేస్తుండడు ముఖ్యంగా యాచకులు అక్కడ మనం పోయిన వారం చూసినాం యాచకులు లోపల యాచక ధర్మం నిర్వర్తిస్తారు బలు అర్పిస్తారు పిచ్చి పిచ్చే కూడా చూసినాం మనం చెడిపోయిన వాటిని కుంటి వాటిని గుడ్డి వాటిని వాక్యానికి విరోధంగా ఉన్న వాటిని అర్పించారు వాళ్ళు అక్కడ అని చెప్తున్నాడు వాళ్ళొక దిక్కు అర్పిస్తూ మేము ఏదో గొప్ప దేవుని సేవ చేస్తున్నాం అనుకుంటున్నారు ఆడ చర్చ దగ్గర వచ్చి భర్తలు విడిచిపెట్టిన స్త్రీలు అందరు ఏడుస్తున్నారు ఏమని ఏడుస్తారు ప్రభు సన్నిధిలో ప్రభు మా భర్తలు యాజక ధర్మం లోపల నిర్వర్తిస్తున్నారు కానీ మమ్మల్ని విడిచిపెట్టినారు ఇది న్యాయమా అది ప్రభు విన్నాడు అది విని హెచ్చరిస్తుంది ఇక్కడ నాకు ఇది అసహ్యం విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఫస్ట్ వాడు యాజకులనే కొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు అందుకే నీ ఆ స్థలంలో ప్రార్థనలు నీకు వివాహ విషయంలో కుటుంబ విషయంలో ప్రార్థనలు ఎక్కువ అవసరం ఎందుకంటే కుటుంబము దేవుడు ఏర్పరచుకున్న సంస్థ అది ఒక చిన్న సంఘం అది ఒక చర్చ్ అని అలా కుటుంబం అనేది చిన్న చర్చ్ నువ్వు భర్త అయిన నువ్వు తండ్రి అయిన నువ్వు ఆ చర్చికి యాజకుడివి పిల్లల్ని దేవుని సందేలో నడిపించాలి రక్షణ మార్గంలో నడిపించాలి నువ్వు అందు కొరకు నువ్వు అది కుటుంబం అర్థం వాడు అందుకే అక్కడనే స్టార్ట్ చేస్తున్నట్టు అక్కడ కుటుంబం కుటుంబికులు రక్షణ పొందనీయకుండా వాడు కుటుంబాన్ని అక్కడనే ప్రయత్నిస్తాడు భారభరతలు విడిపోతే ఏమో తది పిల్లలు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు రక్షణకు రాదు ఎందుకో తెలుసా వారికి ఎప్పటికీ భారభరతలు తల్లిదండ్రుల మీద ద్వేషం ఉంటది లైఫ్ లాంగ్ ఉంటది వాడు ఒకవేళ పెండ్ వేసుకున్నా వాడు కూడా వాని భార్యని వాని భర్తని అటనే ద్వేషిస్తారు ఎందుకంటే తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్నారు వాళ్ళు అవి బ్రేక్ కావాలా అవి బ్రేక్ కావాలంటే మన వాక్యం కరెక్ట్ గా ప్రకటించడం నేర్చుకోవాలా ఎట్టి పరిస్థితుల్లో అది లేదు ఒకవేళ నువ్వే నీ నీ దగ్గరికి అటువంటి కేసులు వస్తే నువ్వు ఎట్లా అడ్రస్ చేస్తావు అది చాలా ప్రాముఖ్యమైంది నువ్వు కూడా వాళ్ళకి మ్యూచువల్ కన్సెంట్ అంటారు మ్యూచువల్ కన్సెంట్ అంటే ఇద్దరు ఒప్పందానికి వచ్చి విడిపోవడం అనేది మ్యూచువల్ కన్సెంట్ నువ్వే ఇస్తావు వాడు మళ్ళీ కానుక ఇస్తారు నాకు ఇద్దరు అవి చెప్పుకోడానికి కూడా కష్టమే కాబట్టి ఈ రీతిగా చేసి వాళ్ళు వారి మీదికి భయంకరమైన శాపాన్ని కొని తెచ్చుకుంటున్నారు యాజకులు మనం ఆ ముఖ్యంగా ఫస్ట్ పాయింట్ ఏంటంటే అన్య వివాహం అనిలతో సహవాసము కుదరదు అందుకే కొరితల రాష్ట్రపతి కూడా జ్ఞాపకం చేసినాడు పాత నిబంధన కాలమే కదా దేవీకాండంలో జ్ఞాపకం చేసినాడు కృత నిబంధన కూడా ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఎందుకంటే వారి చేసుకోవడం వల్ల ఆ దేవుని సంస్థ చెదిరిపోతుంది రక్షణ మార్గము తరలిపోతుంది అక్కడ నుంచి నువ్వు దాన్ని ప్రకటించలేవు కుటుంబానికి నేను విషయం గమనించిన ఒక క్రైస్తవ సహోదరుడు నాకు తెలిసిన వాడు ఒక స్త్రీని వివాహం తీసుకుంటే లవ్ మ్యారేజ్ బైబుల్ కూడా లవ్ మ్యారేజెస్ కి వ్యతిరేకం ఈ విషయాన్ని మీకు ఎన్నిసార్లు జ్ఞాపకం చేసినా ఎందుకంటే లవ్ మ్యారేజ్ అనేది శారీరకమైన ఆకర్షణలతో ఆరంభమవుతుంది కాబట్టి అది మోహపు చూపుతో ఆరంభమవుతుంది కాబట్టి అది పాపం అది వ్యభచారం లవ్ అనేది మోహపు చూపుతో ఆరంభమైతుంది హండ్రెడ్ పర్సెంట్ దాన్ని ఎవరు కాబట్టి లవ్ మ్యారేజెస్ అన్ని లష్టతో ఆరంభమైతాయి అంటే మోహంతో ఆరంభమైతాయి కాబట్టి అది వ్యభిచారంకి సాదోషం వ్యభిచారం ఆరంభమైన వివాహం చేసుకుంటారు అది తప్పు కదా కాబట్టి ఇది పాపంతో కూడింది కాబట్టి లవ్ మ్యారేజ్లలో చాలా కష్టాలు వస్తాయి అప్పుడప్పుడు బాగుంటుంది వివాహంపై సంతోషం ఉంటుంది కానీ దాని తర్వాత అన్ని భయంకరమైన అనర్ధాలు వస్తూనే ఉంటాయి అన్ని కష్టాలు వస్తూ ఉంటాయి వేరే మతస్థురాలైతే భార్య ఒక స్థలానికి వెళ్తే భర్త ఇంకొక స్థలానికి వెళ్తాడు తల్లి ప్రభావము పిల్లల మీద ఎక్కువ ఉంటుంది కాబట్టి తల్లి ఏ మతానికి సంబంధించిందో పిల్లల్ని అదే మతంలో పెంచుతుంది భర్త ప్రతిరోజు అది చూసి భరించలేడు ఒత్తిడి చేయలేడు మరి జీవితాంతం ఈ లోకంలో నరకంలాగానే ఉంటుంది అది నేను నా కలర్ చేసిన కేసెస్ ఒకటి కాదు రెండు కాదు నాకు ఒక ఆంటీ ఉండేది ఆంటీ చెప్పి ఒకరోజు నా దగ్గర చెప్పి బాధపడింది చిన్నప్పటి నుంచి నేను క్రైస్తవ కుటుంబంలో పెరిగిన గానీ ఆమె ఎందుకు చెప్పాలనిపించింది నాకు అది చాలా పెద్దది వయసులో ఎందుకు చెప్పాలనిపించిందో చెప్పింది సడన్లీ టక్ ఆమె నూట గెలు వచ్చింది నేను ఒక్క పాపం చేసిన ఒక్క తప్పు చేసిన నా జీవితంలో అని చెప్తుంది ఏం చేసినారు ఆంటీ అంటే ఒక హిందూని నేను లవ్ మ్యారేజ్ తీసుకున్నాను మంచి భక్తిగల కుటుంబాలకెళ్ళి వచ్చిన వచ్చిన దానం నేను అయినా కాని తల్లిదండ్రులు ఎంతో ప్రార్థనా పూర్వకంగా వాళ్ళు నడిపించారు అయినా కాని నేను ఆ ఒక్క క్షణం ఆ తప్పు వల్ల నేను ఈ రోజు వరకు కూడా నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు అయిపోయినా నేను ఈ రోజుకు కూడా అదే బాధని అనుభవిస్తున్నాను దాని పరిణామం కొన్ని తప్పులు నీ జీవితాంతం దాని పరిణామాన్ని నువ్వు అనుభవించాల్సి వస్తుంది ఇంకా దాని నుంచి వీలేదు ఆయన కనికరం ఉంటుంది నువ్వు పశ్చాత్తాపడుతున్నావు ప్రార్థన చేస్తావు ప్రభుత్వానికి క్షమించభు అని ఉంటుంది కానీ దాని నుంచి నువ్వు పొందలేవు దాని దాని ఫలము అనుభవించక తప్పదు అందుకే ముందు జాగ్రత్తగా వీటన్నిటిని మనం ఎవరో వస్తే ప్రకటించాలా నువ్వు ఎక్కడ సంఘాలలో పోయినప్పుడు చర్చస్ పోయినప్పుడు ఎవన ఉన్నప్పుడు ఇవన్నీ విషయాలు మనం చెప్పాలా సంసోను విషయం మనకు తెలిసిన విషయమే కదా ఆయనంతా వ్యభిచారంలో జీవించింది సంసం ఎంతమంది స్త్రీలు ఇద్దర ముగ్గురా ముగ్గురు స్త్రీలతో జీవించినట్టు మనం చూస్తాం బైబుల్లో ఏం జరిగింది చివరికి ఇష్ట విడిపించలేకపోయింది చివరికి అంటే ఆయన పిలుపు నిష్ఫలం అయిపోయింది ఆయన సేవా జీవితం నిష్ఫలం అయిపోయింది ఆయన మీద ఉన్నటువంటి అభిషేకము ఇంతవరకు ఎవరి మీద మనకు కనిపించలే అంత పవర్ఫుల్ అభిషేకం ఉండే కదా అది నిష్ఫలం అయిపోయింది పాత నిబంధన కాలంలో ఎవరి మీద లేకుండా అంత గొప్ప అభిషేకం అంత పవర్ఫుల్ అది వేస్ట్ అయిపోయింది ఇద్దరు సాక్షుల గురించి మనం ధ్యానించడం వారి మీద కూడా గొప్ప అభిషేకం ఉంది చివరికి యుగ సమాప్తి చివరికి వచ్చినప్పటికీ నిష్ఫలం అయిపోయింది వాళ్ళు దాన్ని వాడకలేకపోయినారు మీద సైతాను సైతానుకి వారి మీద దేవుడు అధికారం ఇచ్చింది వాడు వాళ్ళని లోపరుచుకున్నాడు వాళ్ళను మనకి అప్పగించింది ఈ విషయం మనం ధ్యానించాం కొంతకాలం క్రిందట జకర గ్రంథాలను ధ్యానించాం కదా ఆ విషయాలు వచ్చినప్పుడు కాబట్టి కొంతమంది మనల్ని ప్రశ్న వేస్తారు ఇటువంటి విషయాలు ధనిస్తే కొంతమంది ప్రశ్నలు వేస్తారు సరే చర్చలు మంచిది ఇంకా అటువంటి వేరే వాళ్ళు కూడా ఇటువంటి ప్రశ్నలు వేస్తారు ఎందుకంటే ఉదాహరణకి పాత నిబంధన కాలంలో అన్ని పెళ్లి చేసిన వాళ్ళు ఉన్నారా లేదా ఇస్తాల్ ఫస్ట్ కేసు ఇక్కడ యహోశివ గ్రంథంలో చూస్తాం మనం అంతేనా వాళ్ళు గూఢాచారులు పోతారు పాలిథిన్ ప్రవహించే దేశాన్ని చూడడానికి వెళ్తారు రాహాబు అన్య స్త్రీ ఐ వివాహం చేసుకుంది దేవుని బిడ్డని అక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు మనల్ని మన మీద ప్రశ్నలు ఇప్పుడు మీరు వాటి అన్నిటినీ చూడాలా సరే రెండవ విషయం రాహాబు తర్వాత ఇంకొక కేస్ ఒక అన్య స్త్రీ వివాహం చేసుకోవడం దేవుని బిడ్డని ఋతు గ్రంథం ఋతు గ్రంథం ఇంకా చెప్పండి ఇంకెక్కడ ఉన్నాయా ఇవన్నీ తగులుతాయి మీకు యోసేపు మూడు కేసులు అయినాయి ఇంకా అట్లాంటి ఎస్టర్ సోలమూర్ ఫుల్ కేసులు అవి ఒక్కటి కాదు రెండు కాదు ఎన్నో కేసులు అవి కొన్ని అని ఉన్నాయి కదా వెయ్యి మంది అని ఉన్నారు మంది ఉపపాతనాలు ఉంది మనం ఎందుకు మర్చిపోతున్నాం తరచుగా ధనిస్తా ఉంటాం అహాబు అన్య స్త్రీన్ పెంట్ చేసుకున్నాం కదా ఎజబెల్ అది ఖతర్నాక్ కేసు అది సిదోనీరాలు అని అన్య స్త్రీన్ ఎవరు బ్రదర్ అతల్య అని కరెక్ట్ అంటే అదే సిమిలర్ కేసెస్ అన్నట్టు అవి అదే కేసు సిస్టర్ చెప్పిన కేసే అదే అతల్య అహాబు కుమార్తె అని ఆహాబు చెల్లెలని కూడా ఉంది రెండో వాక్యాలు చూసినాం దాని ఒక కాలం ఆహాబుకి చెల్లెలైతదా ఆహాబుకి కుమార్తె అవుతుందా అని చూసినాం వాక్యం ఒక దగ్గర చెల్లెల నుంచి వాక్యమే ఇంకో దగ్గర కుమార్తె నుంచి అంటే ఒక కుటింబ గురాలనుంది ఇంకొక దిక్కు కూతురు అంటే ఆడపడుచు కదా మన భాషలో చెప్పాలంటే ఆడపడుచు ఆడపడుచు అంటే కూతురుతో సమానం చెల్లెలైనా కూతురుతో సమానం అన్నట్టు అట్లా ఆ విధంగా దాన్ని అర్థం చేసుకున్నాం మనం ఆ కాబట్టి అవన్నీ కేసులు ఆ రీతిగా మనం అక్కడ ఏం జరిగింది చివరికి సరే మీరు ఎట్లా వాటిని జవాబిస్తారు ప్రశ్నలు వేస్తే రాహాబు మార్పు చెందినాక యహోవ దేవుణ్ణి అనుసరించాక పెళ్లి చేసుకుంది అది జవాబు మీరు ఇవ్వాలా యహోవ దేవుని అనుసరించక ముందు పెళ్లి చేసుకోలేదు రూతు కూడా అంతే నీ దేవుడే నా దేవుడు నీ ప్రజలే నా ప్రజలు అని ఒప్పుకున్నాక బోయసీ పెళ్లి చేసుకుంది కానీ ఇవి కావు యాహాబు కేసులు ఇవన్నీ కావు అవి అనిలే సొనమోన్ కేసు కూడా కాబట్టి ఇవన్నీ మనం జాగ్రత్తగా ఉండాలా ఎందుకంటే ప్రతి ప్రశ్నకి జవాబు మనం సిద్ధంగా ఉండాలి మనం కొంతకాలం కింద ధ్యానిస్తున్నాం ఇక్కడ పేతురాష్ట్ర పత్రికలో ప్రతి ప్రశ్నకి జవాబివ్వాలా అది ఎట్లుండాలా పర్ఫెక్ట్ ఇవ్వాలా మన మీద గొప్పతనం చూపించుకోవడానికి ఇస్తలే ఆన్సర్ ఈ జీవ గ్రంథం దీన్ని మనం డిఫెండ్ చేసుకోవడానికి ఆన్సర్ ఇస్తున్నాం ఇది కరెక్ట్ ప్రపంచంలో ప్రతి పుస్తకాలతో పోలిస్తే ఇదే పర్ఫెక్ట్ పుస్తకం అన్నిట్లలో లోపాలు ఉంటాయి సవరించచ్చు కానీ దీంట్లో లోపం ఉండదు సవరించడానికి అవకాశం కూడా లేదు దాన్ని నువ్వు రుజుపరచాలా దీన్ని డిఫెండ్ చేసుకోవాలా ఆ రీతికి నీ విశ్వాసం బలపరచబడుతుంది కాబట్టి ప్రతి ప్రశ్నకి ఈ రీతిగా నువ్వు జవాబు ఇవ్వడానికి చూడండి రెండవ అధ్యాయము ముగింపులో మనం ఈ విషయాన్ని చూస్తున్నాం ఆయనకి అసహ్యమైంది దానికి షోటిచ్చి దాని దానితో పాటు నువ్వు సహవాసం చేస్తే నిన్ను కూడా అసహించుకుంటాడు దేవుడు అది నేను చెప్తున్నా కాబట్టి డివోర్స్మెంట్ తో నువ్వు పొత్తు పెట్టుకుంటే నువ్వు కూడా అసహింపబడుతున్నావు నువ్వు విశ్వాసగతకునివి ఒక పాస్టర్ ఒక సేవకుని వేయండి సపోర్ట్ చేస్తే నీ మీదకి శాపం వస్తుంది కళ్ళరా కేసెస్ నువ్వు విడదీయడానికి వీల్లేదు సాధ్యమైన కాడికి కుటుంబానికి కట్టడానికి ప్రయత్నించు నీ మీద నుంచి ఉన్న శాపం పోవడానికి అవకాశం ఉంది లేకపోతే నీ అదే అదే రీతి ఎఫెక్ట్ చాలా కాలం ఎఫెక్ట్ అది పోదు అది తిరిగి మళ్ళా అవకాశం వస్తుంది ఇంకొక అవకాశం వస్తుంది ఆ కుటుంబాలను కట్టడానికి ఆ టైంలో నువ్వు ప్రవ్వా నన్ను క్షమించి నేను ఇంతకుముందు అవకాశం వచ్చినా వాళ్ళని నేను కట్టలేదు అవకాశం వచ్చినా నేను వాళ్ళని జతపరచలేదు ఈసారి నేను విడిచిపెట్టడానికి వీల్లేదు ప్రభా నా ప్రాణం పోయిన సరే నేను కలుపుతాను అని తీర్మానించుకోగలను అటువంటి సేవ అటువంటి విశ్వాసం నీకు అవసరం లేదు ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ఒకసారి విశ్వాసఘాతకులు అయినావు లేక విశ్వాసఘాతకులు అయినావు నేను మీ గురించి మాట్లాడతలేదు నేను ఇది రికార్డింగ్ ఎవరికి పోతు నాకు వెళ్ళదు కాబట్టి ఒకవేళ మీరు ఆ రీతిగా అయితే మీకు ఒకసారి సెకండ్ టైం సైకిల్ వచ్చినప్పుడు మటుకు విడిచిపెట్టడానికి వెళ్ళేది ప్రెషర్ చేయండి ప్రేయర్ చేయండి ఒత్తిడి చేయండి కన్విన్స్ చేయండి నచ్చజెప్పండి భుజగించండి చేసి కలపండి పనులకు ఉన్న మన తండ్రి మనల్ని వాటిని సంతోషిస్తాడు ఎందుకంటే ఆయనకి అది ఘనమైంది వివాహమైనది గణమే ఇద్దరు భారవర్తలు కలిసి ఉండడం ఆయనకి చాలా ఇష్టకరతరమైంది కాబట్టి ఇష్టకరమైంది కాబట్టి మనం ఆయనని సంతోషపరిచే బిడలగా మనం కావాలా లేకపోతే మనము విశ్వాసఘాతకులమవుతాం అది చాలా కష్టతరమైన పదం చెప్పడం అంటే విశ్వాసం పోగొట్టుకున్న వాళ్ళం అవుతాం విశ్వాసం పోతే రక్ష కదా సర్పంలు ఎందుకు విశ్వాసఘాతకులు వాళ్ళ వాక్యాన్ని తార్మార్ వాళ్ళ స్వార్థం కొరకు వాళ్ళ లాభం కొరకు అందుకు వాళ్ళు విశ్వాసఘాతకులు కాబట్టి రెండవ అధ్యాయం ముగింకొచ్చినప్పటికి యాచకులు ఎంత భయంకరంగా జీవించు అన్న విషయాన్ని ప్రభు మన జ్ఞాపకం చేస్తున్నాడు వాళ్ళ వస్త్రములు బలవంతంతో నిండి ఉన్నాయి అంటే ఏం చెప్పండి అక్కడ ఉందో అదే చూసిన మన వాక్యం బలత్కారంతో నిండి వారి వస్త్రములు బలత్కారంతో నిండినయి అంటే బలత్కారం అంటే ఏంటి జబర్దస్తి చేసి గుంజుకోవడం మనుషుల నుంచి లంచాలు వస్తువులు వాళ్ళ దగ్గర నుంచి ఆస్తులు జబర్దస్త్ చేసి గుంజుకోవడం మనుషుల దగ్గర ఉన్న విలువ వస్త్రం గుంజుకోవడం బలత్కారం అంటారు అవి నింపుకొని వసలల వసనాలను నింపుకోవడం అంటే జీవన పెట్టుకోవడం లేదా మూట కట్టుకోవడం దాన్ని వసలల నింపుకోవడం అంటే అర్థం అది వాళ్ళు చేసేరు యాచకులు ఈ రోజు కనిపిస్తులేదా నేను అందుకే సాధ్యమైతే సేవకపోతే ఎవరి దగ్గరికి వెళ్ళి ఏం తీసుకోదలుచుకోలేదు ఎందుకంటే అది ఈ వాక్యం నాకు ఏమన్నా తగులుతుందేమో అంటే లక్ష మంది గుంపుల మనం ఉంటే ఎంత జాగ్రత్తగా జీవించాలా ఎందుకంటే వారి నోట్లో ఏ అబద్ధం లేదు వారు అనిందులు వారి మీద ఏ నిందలేదు అవకాశం ఇవ్వద్దు నువ్వు నీ మీద నింద మోపడానికి ఎవరికి అవకాశం ఇవ్వడానికి సాధ్యమైన కాడికి వస్తురూపకంగా శారీరకమైన వస్తువులు ఏవేనగాని కానీ మనము ఆశించొద్దు ఎవరి నుంచి సేవలో ఇస్తావు అది అది వేనే విషయం వాళ్ళు ఏదో ఆసక్తితో ఇస్తారు కానీ నీ అంతటి నువ్వు బలాత్కరం చేయొద్దు నువ్వు అడగద్దు నువ్వు తీసుకోవద్దు ఆ విషయం జాగ్రత్తగా ఉండండి నేను ఇంకా మీకు స్పెషల్గా చెప్పాలంటే ఏ యాజకుడు ఏ సేవకుడు చేయని విధంగా మీరు తిరిగి ఇవ్వడం నేర్చుకోండి మీరు ఇంటికి పోతే మీటే తీసుకొని సేవకు పోతే పోయి ఇస్తారా ఎప్పుడన్నా ఆ ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి చెయ్యండి ఫ్రూట్స్ కానీ పిల్లలకి చాక్లెట్స్ కానీ అంటే మంచి క్వాలిటీ చాక్లెట్స్ పనికిరాని తీసుకెళ్లేదు అనారోగ్యాలు తీసుకెళ్ళి పోయి ఇవ్వండి సంటే మీరు పిల్లలు చాలా మంది పాపం వాళ్ళకి ఇవ్వండి టాయ్స్ ఇవ్వండి ఇప్పుడు కొందరున్న ఉంటాయి టాయ్స్ పిల్లలు పెద్దగా అయిపోయిన వాళ్ళు వాడతలేరు ఆ టాయ్స్ అవన్నీ తీసుకపోయి ఊర్లలో ఇవ్వండి మీ దగ్గర కుప్పలు కుప్పలు పెన్సిల్ పెన్స్ రబ్బర్స్ షార్పనర్స్ ఉంటాయి అవన్నీ జమ చేసుకపోయి పిల్లలకి ఇవ్వండి ఊర్లల్లో ఇచ్చే సేవకుల్లాగా తయారగలం మనం నేను అది చెప్పేది పుచ్చుకుండే సేవకుల్లాగా వద్దు ఎందుకంటే బైబిల్ అంతా మూడవ అధ్యాయం అంతా దానికి సంబంధించింది నేను దాన్ని ఆరంభిద్దామనుకున్నాను ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలియదు నాకు ఇంకొక టెన్ మినిట్స్లో దాన్ని మనం ఆరంభించుకొని ముగించుకుందాం మన ప్రభువు కూడా ఎవరి దగ్గరికి ఏం ఆశించలేదు ఈ విషయం నేను చెప్పాలా తర్వాత సేవకులు శిష్యులు కూడా ఎవరి దగ్గర నుంచి ఏం ఆశించలేదు ఎవరిని ఇష్ట తీసుకురామ లేకుంటే పోతా పోతా ఏమిటైతే ఎంచుకొని కానీ ఎవరి దగ్గర పోయి అడగలే నాకు ఈ ఎవరిని ఇస్తే తిన్నారు కానీ వాళ్ళంతా పోయి వాళ్ళు ఏం జబర్దస్తి చేసి తీసుకోలేదు ఈ జబర్దస్తి అనేది మృగానికి సంబంధించిన ఇది కొంతకాలం క్రిందట మనం ధ్యానించినాం బైబిల్లో మృగం అంటే దేనికి సంబంధించిన మృగం అనేది జబర్దస్తి చేసి తీసుకుంటాడు కాబట్టి ప్రతి మృగము నశించిపోతుంది అని వాక్యం మనం ఈషణం కూడా దాన్ని ప్రతి మృగాన్ని దేవుడు కొట్టివేస్తాడు అని కాబట్టి మనం మృగంలా ఉండద్దు అంటే జబర్దస్తి చేసేవాళ్ళు బలాత్కారం చేసేవాళ్ళలాగా మనం ఉండడానికి వీల్లేదు మనము సాధువు గొరపిల్ల మనసు గల వాళ్ళం సాధ్యమైన కాడికి మనంతటా మనమే త్యాగం చేస్తాం గాని జబర్దస్తి చేసిన డ్రాగన్ లాగా ఉండం మనం ఘట సర్పంలాగా మనం జీవించడం ఘట సర్పం అంతా జబర్దస్తి చేస్తుంది అది చేసి దోచుకుంటుంటుంది మనుషుల నుంచి కాబట్టి మనకు అటువంటి గుణగణం అవసరం లేదన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి కాబట్టి మనము ఇప్పుడు మలాఖీ గ్రంథం మూడవ అధ్యాన్ని ఆరంభంలో మనం చూస్తున్నాము ఏడవ వచనంలో ఒకేమైన విషయాన్ని మనం చూస్తున్నాం మీ పితర్ల నాట నుండి మీరు నా కటలను గైకొనక వాటిని త్రోసివేసి ఈ విషయాన్ని జ్ఞాక్యం చేస్తున్నాడు మీరు ఈ మధ్య కొత్త కాదు మీ పితరుల నాట నుండి నా ఆజ్ఞలను మీరు త్రోసివేసినారు అన్న విషయాన్ని మాట్లాడుతున్నాడు ఇక సమాప్తికి వచ్చేపటికి మనుషులు దేవుని ఆజ్ఞలను త్రోసి వేస్తున్నారు అన్న విషయాన్ని ఇక్కడ హెచ్చరిస్తున్నాడు కాబట్టి ఇప్పుడు మూడో అధ్యాయము మొదటి వర్షంలో చెప్తున్నాడు ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను మీరు వెదకుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయంకు హఠాత్గా వచ్చును ఇదిగో ఆయన వచ్చిచున్నాడని సైన్యంలోకి అధిపతిగా యుహోవా సెలవిచ్చు మొదటి వర్షంలో కాబట్టి ఇక్కడ ఇద్దరు వ్యక్తుల గురించి చెప్పడింది వాక్యం మొదటి అధ్యాయంలో మొదటి వ్యక్తి ఎవరంటే నా దూత నా దూతను పంపుచున్నాను అన్నాడు దేవుడు మొదటి దూత ఇతను కదా తర్వాత ఏమంటున్నాడు మీరు వెదకచున్న ప్రభువు రెండవ దూత గురించి మాట్లాడుతుంది ఇక్కడ మీరు వెదకచున్న ప్రభు అంటే ఇస గురించి మాట్లాడుతున్నాడు మీరు మెస్సయ పురతడు అని ఎదురు చూస్తూ అతని గురించి అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు కాబట్టి మీరు వెదకచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత అంటే ఈశ్వరం గురించి మాట్లాడుతున్నాడు కృత ఆయన కదా మన కడ కాబట్టి ఆయన నిబంధన దూత అన్న విషయాన్ని మాట్లాడుతుంది ఇక్కడ మీరు కోరు నిబంధన దూత తన ఆలయంకు హఠాత్తుగా వచ్చును అంటే ఆయన ఫస్ట్ టైం వచ్చిండు తన ఆలయం సరే ప్రకృతి సహజంగా ఉంది ఆ ఎరుసలేము మందిరం దానికి వచ్చిండు ఆయన కరెక్టే ఫస్ట్ టైం కానీ ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడు వచ్చేది రెండవ రాకడా హఠాత్తుగా రావడం అంటే రెండవ రాకడా అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేసింది చూడండి కింద రెండవ వర్షంలో అయితే ఆయన వచ్చే దినమును ఎవరు సహింపగలరు ఆయన రెండవ దినం రెండవ రాకడాది ఆయన హఠాత్తుగా వచ్చేది అంటే దొంగవలే వల్లే వస్తాడు అంటే హఠాత్తుగా వస్తాడు అంటే ఏ టైంలో వస్తాడో ఎవరికి తెలియదు అన్న విషయాన్ని అక్కడ హెచ్చరిస్తాడు ఆయన హఠాత్తుగా వస్తాడు ఆయన వచ్చే దినాన్ని ప్రభు మాట్లాడుతున్నాడు ఈ రెండవ దూత వచ్చే దినము ఎవరు సహింపగలరు ఎవరు భరించగలరు అనే రెండవ రెండవ రాకడాకు సంబంధించిన విషయం మాట్లాడుతుంది ఇక్కడ కాబట్టి మూడవ అధ్యాయము మీరే చెప్పండి మూడవ అధ్యాయము పాత నిబంధన సంబంధించిందా లేక యుగ సమాప్తికి సంబంధించిందా బోధ మన ప్రభు రాక మన ప్రభు రెండవ రాకడా సంబంధించిన బోధదు అంటే మన ప్రభు ఆ సేవ ఆరంభం మూడవ అధ్యాయము మొదటి వర్షము ఆయన ఆరంభము మొదలుకొని ఆయన తిరిగి ఈ లోకంలోకి వచ్చే దానికి సంబంధించింది ఒక రెండు వర్షాలే అందులో తేటగా ఉంది ఇంకా ఆయన ఏమి కూడా మరుగుపరచరు ఎందుకంటే దాని గ్రంథంలో మనం చూసాం యుగ సమాప్తికి వచ్చినప్పటికీ చివరి కాలంలో తెలివి అధికమవుతుందని కాబట్టి బైబుల్ జ్ఞానము అందరికీ ఈ బైబుల్లో ఉన్న ఈ విషయాలన్నీ బాహటగా తెలిసిపోతాయి మనం అనేక ప్రాంతాల్లో చూస్తుంటారు నేను టీవీలు చూడడం కాబట్టి నాకు తెలియదు కానీ చాలామంది చెప్తా ఉంటారు ఆ బ్రదర్ ఆ ఈ పాస్టర్ ఎంతో మంది సేవకులు లేస్తున్నారు దేవుడు బయలుపరుస్తున్నాడు ఎన్నెన్నో విషయాలు ఎప్పుడు కని ఎరగని విషయాలని వింటున్నా బ్రదర్ అని చెప్తా ఉంటారు కొంతమంది మనకు కూడా చూపిస్తుంది దేవుడు అట్లానే అనేకలో చూపిస్తున్నాడు దేవుడు కని ఎరగని విషయాలు ఇంతకుముందు ఎప్పుడైతే చెప్పబడలేని విషయాలన్నీ దేవుడు చూపిస్తాడు ఎందుకు ఇది ఖచ్చితంగా యుగ సమాప్తి కాబట్టి తెలివి అధికమవుతుంది ప్రవశనాలు అర్థం చేసుకోవడం బైబుల్ వాక్యాల అర్థం చేసుకోవడం అందరికీ బయల్పరచబడుతుంది ఎందుకంటే దేవుడు అవన్నీ బయలుపరచబడ అవన్నీ బయలుపరచబడడాకనే ఈ రాజ్య సువార్త అంటే పర్లగరాజానికి సంబంధించిన మర్మములన్నీ బయల్పరచబడ్డానికనే ప్రకటించబడ్డానికనే అంతము వచ్చిను అన్నాడు రాజ్య సువార్త అంటే పర్లగరాజానికి సంబంధించిన మర్మములు పర్లగరాజాకు సంబంధించిన బోధ పర్వరజన్ ఏ రీతిగుంది ఈ రోజు దాని స్థితి ఏ రీతి ఉంది అన్న విషయాలకు సంబంధించిన బోధలు ప్రపంచం అంతటా ప్రకటించబడినాంకనే అంతం వచ్చును ఎందుకంటే మనుషులకు ఒక అవకాశం ఇవ్వాలి ప్రభు నేను చర్చిపోతున్న ప్రతి సండే ఆదారం ఉంటాను ఉపాసం ఉంటాను ప్రార్థన చేస్తాను నేను తప్పిపినట్టు నాకు ఎవ్వరూ చెప్పలేదే అని చెప్పకుండా ఆ మర్మములన్నీ ప్రకటించబడ్డాంకనే అంతం వచ్చును వాళ్ళకు అవకాశం ఇవ్వాలి గొప్ప జనమా నువ్వు సగం సత్యం సగం అబద్ధంలో ఉన్నావు అన్న విషయం వాళ్ళకి రక్షణ సందేశం రాజ్య సువార్త అంటే ఈ రాజ్యం ఎట్లా ఉంది అని చెప్పాడుదే రాజ్యమా నువ్వు సరిగా లేవు నువ్వు సగం కొలుపులో ఉన్నావు సగం సత్యంలో ఉన్నావు అన్న విషయాన్ని హెచ్చరించడం కొరకు ఆ సువార్త ప్రపంచం అంతటా అని రాకడా కాబట్టి ఆయన రాకడ దినం ఎవడు సహించగలడు అన్న విషయాన్ని ఈ వాక్యం చెప్పిస్తుంది కాబట్టి మొదటి దూత ఎవరంటే బాప్తిజం ఇచ్చి వ్యూహాన్ సంబంధించిన వాక్యమా మొదటి దూత కానీ ఈ విషయం అర్థం చేసుకోవాలా బాప్తిజం ఇచ్చి యు మలాఖి గ్రంథంలో చెప్పబడ్డ ఈ ఇదిగో నాకు ముందుగా దూతను సిద్ధపరుచకై నేను నా దూతను నా సరే నాకు ముందుగా మార్గమును సిద్ధపరుషకై నేను నా దూతను పంపుచున్నాను దేవుడే మాట్లాడుతున్నాడు నా మార్గం దేవుడు సరాసరి తనే ఈ లోకంలోకి రాబోతుడు అంటే యుహోవా దేవుడే యేసు రూపకంగా ఈ లోకంలో రాబోతుండ విషయము ఆ మొదటి వర్షంలో చెప్పబడింది ప్రభక్త ద్వారా మాట్లాడుతున్నాడు పాత నిబంధన కాలంలో ఇదిగో నేను నా మార్గమును సిద్ధపరచకై నా దూతను పంపిస్తున్నాను అంటున్నాడు అంటే నేను నేను రాబోతున్నాను ఈ లోకంలోకి నా మార్గం ముందే సిద్ధపరచడం కోరుకు అంటే మనుషులను తయారు చేయాలి నేను వస్తుందని అందుకే బాప్తిజం యోహాను సేవ జీవితము ఆ వాక్యం తగ్గినట్లుంటది ఇదిగో ఈయననే దేవుని గోరేపిల్లా అని లోక పాపములు మోసుకొని పోవు దేవుని గోరెపిల్ల అని పరిచయం చేస్తుంది ఈ లోకానికి మార్గంని అంటే ఏ మార్గం అది రక్షణ మార్గం రక్షణ మార్గంని పరిచయం చేసిండో ఈ లోకానికి బాప్సి వ్యూహాన్ అందుకే బాప్సిమిచ్చి వ్యూహాన్ని ఎంత గొప్పవాడన్న విషయాన్ని ప్రభుత్వే తన నోటిదారు చెప్పిండి మనకి సరే దాని గురించి సంబంధించిన విషయాలు కొంతకాలం గెలిచడం ఏ రీతిగా ఆయన గొప్పతనం నుంచి కిందికి పడిపోయింది అన్న విషయాన్ని మనం ధ్యానించడం కేవలం అనుమానించడం వలన మనందరికీ ఈ అనుమానాలు వస్తూ ఉంటాయి అనుమానాలు వస్తూ ఉంటాయి నేను ప్రార్థన చేసిన నా ప్రార్థన ఏమైపోయింది నా ప్రార్థనకు జవాబు వస్తా లేదో మన బలహీనత ఏంటంటే నేను ఇప్పుడు ప్రార్థన చేస్తే నెక్స్ట్ అద్భుతం జరగాల అదే మన బలహీనత కానీ మన ప్రభువు అంజురూపు చెట్టుని చెప్పిస్తే అప్పుడే ఎండిపోయిందా అప్పుడు ఎండిపోలేదు అది వాళ్ళు తిరిగి వచ్చినప్పుడు సాయంత్రం సాయంత్రము మళ్ళీ నెక్స్ట్ డే అని అది తెలియదు మనకి ప్రవ్వా ఇది ఇంతకుముందు బాగుండే కదా అంటారు అంటే కొన్ని అంత త్వరగా జరగవు దాని టైం పరిపక్వం చెందినాకనే సంపూర్తి అవి నెరవేరుతూ ఉంటాయి ప్రొఫెషనల్ కూడా అంతే మన ప్రార్థనలు కూడా అంతే నేను ప్రార్థన చేసిన నాకు ఎందుకు ప్రవ్వా నా ప్రార్థనకి ఏమైపోతుంది జవాబు కొన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తాను ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి కొన్ని అంశాలు ప్రార్థన చేస్తాడు నేను ఇప్పటికీ నాకు జవాబు రాలేదు బట్ నాకు తెలిసి జవాబు వస్తుంది ఎందుకంటే కళలలో మాట్లాడిన దేవుడు ఆయన నా ప్రార్థనకి జవాబస్తుంటే కళలో చూపించాడు కానీ నెరవేరలు ఇంకా ఆయన ఎందుకు అంతగా ఆలస్యం చేస్తానంటే అది ఆయన ఇష్టము నువ్వబడివి ప్రశ్నించడానికి నువ్వు మట్టుకు ప్రార్థన చేస్తున్నావు ఖచ్చితంగా నాకు విశ్వాసం ఉంది ఆయన అద్భుతాలు చేసే దేవుడు నేను అట్లా అనుబం అనుమానించేదే కానీ ఏంటంటే శరీర బల శారీరకమైన బలీనతలు మనకు ఉన్నాయి కాబట్టి నా ప్రార్థన ఏమైపోయింది నేను ఇంతగా ప్రార్థిస్తే ప్రభుత్వం ఎందుకు నాకు ఇంకా స్పందిస్తలేడు అని అనుమానం వస్తుంది ఆ అనుమానం వస్తే నువ్వు ఒక్కసారి పడిపోయినట్టు కాబట్టి మనం తీర్మానించుకోవాలా సేవ జీవితంలో ఇంకా అనుమానించదు బాప్వేచ్ యూహాను గొప్పతనం ఏ రీతిగా పడిపోయింది ఆయన కేవలం అనుమానించి నువ్వు నిజంగా రాబోబు మెసేబు నువ్వేనా లేక వేరే గురించి మేము ఎదుర్చుడాలా అని తన శిష్యులను కూడా పంపించిండు ఆయన అనుమానించింది గాక ఆయన శిష్యులకు కూడా అనుమానం వచ్చినట్టు చేసిండు ఎందుకు చరసరలో బంధించబడ్డాక ఆయనకి ఇంకా భయం వచ్చేసింది నిజంగా రక్షకుడు ఉంటే నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తారు ఏ స్ప్రో మీద అనుమానం వచ్చింది ఆయన వచ్చినాక నేను ఎందుకు అరెస్ట్ అయినాను నన్ను ఎందుకు జైలు వేసి ఆయన విడిపించలేడనా ఇవన్నీ అనుమానాలు కాబట్టి మొదటి దూత బాప్తి యోహాను రెండవ దూత మన ప్రవ్వే కానీ ఈ విషయం మీకు తెలిసాన్ని జ్ఞాపనం దూత ఒక వ్యక్తికి సంబంధించింది కాదు కొత్త నిబంధన కాలంలో దూత అనేది దేవుని సేవకులకి లేక సంఘానికి సంబంధించింది సంఘ దూత అంటే సేవకుడు కాబట్టి మలాకి అన్నప్పుడు ఒక దూత అంటే మనమే ఆ దూత లాగా ఉన్నాము ఈ లోకంలో మన ప్రభు మార్గంని సరళం చేసే వాళ్ళలాగా మనం ఉండాలా ఆయన త్వరగా రానే ఉన్నాడు అని ప్రకటించే స్వరామి మనం యశగ్రంథంలో మనం చూస్తాం అని వచ్చారం నేను మీకు చూపిస్తాను యశాగ్రంథం నలభై ఔబ్దా విషయాన్ని చూస్తాం ఈ బాప్సమిచ్చి వ్యూహాన్ని గురించి అక్కడ ఉంటుంది ప్రవచనం ఆయన సేవ జీవితం ఎట్లుంటుంది అన్న విషయాన్ని అక్కడ చూపించాను కాబట్టి మనం కూడా అరణ్యంలో ఈ లోకం అనేది అరణ్యం కాబట్టి ఈ లోకంలో మనము ఒక స్వరం లాగానే ఉండాలా ఆయన మార్గం ని సరళం చేసేవాళ్ళు లాగా ఉండాలా ఆయన త్వరగా రానడాడు అనేసి అందరినీ సిద్ధపరిచే సేవ జీవితం ఆ సేవ జీవితం మన మనసులో మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వశి సువార్త ప్రకటించిన గానీ దాని తప్ప ఇంకేమైనా జమనడా బిల్డింగ్స్ కట్టండి ఫండ్స్ జనరేట్ చేసుకోండి బ్యాంక్ బ్యాలెన్స్లు పెట్టుకోండి ప్రాపర్టీ సంపాదించుకోండి కార్లు కొనుక్కోండి అని ఏం చెప్పలేదు అది నువ్వు చేసుకుంటున్నావు అది నీ ఇష్టం మినిస్ట్రీ లేక సంఘం స్థాపిస్తే అవన్నీ నీకు అవసరమనేసి నువ్వు ప్రయాసపడి వాటిని తెచ్చుకుంటున్నావు కానీ ఆయన చెప్పింది మటుకు సర్వలోకంకి వెళ్ళి సర్వస్వీ సువార్థ అంతకంటే ఏం చేయలేదు సువార్త ప్రకటించడానికి కొరకే మనం ఉన్నాం కాబట్టి అటువంటి ట్రాప్స్ అవి బోయవాడి వల అది బోయవాడి వలలో మనం పడద్దు ఈ లోకం అనేది అదొక వలలాగుంది ఈ లోకంలో వాటన్నింటినీ వలలాగా పడి అన్న ట్రాప్ అయిపోతే ఇంకా నువ్వు అక్కడే ఇరిగిపోతావు అక్కడ నుంచి ఎక్కడ పోలేదు కాబట్టి ట్రాప్స్ నుంచి మనం జాగ్రత్తగా ఉండాలా వాటి నుంచి విడుదల వదల వచ్చేవరం మనము ఈ యొక్క మూడో వాద్యాన్ని దీర్ఘంగా ధ్యానిస్తాం దేవుడి యొక్క వాక్యాన్ని దేవించిన కనుక ప్రార్థిస్తాం పర్షుతురకు దేవ మీ పందాలను అయినా ప్రవ్వా విశాల్ పదాలు యుగ సమాప్తికి ఏ రీతిగా జీవించారు మరి ముఖ్యంగా యాజకులు ఏ రీతిగా జీవించారు మీరు మా తను మాట్లాడారు ఈరోజు ఆజ్ఞని అతిక్రమించినారు ప్రవ్వాళ్ళు ఇష్టం వచ్చినట్లు విచ్చలివిడిగా జీవించినారు ప్రవ్వా మరి విశేషంగా ఎంతో ఘనమైన ఆ వివాహాని వివాహాన్ని వాళ్ళు తారుమారు చేసారు ప్రభా మీ దృష్టికి చెడుతనం చేసినారు దుష్టత్వం చేసినారు ప్రభా విశ్వాసఘాతకులైన మీకు అసహ్యులుగా తేరైన ప్రభా యాజకులు ప్రభావ ఈరోజు కూడా ప్రపంచంలో అదే రీతిగా ఉంది ప్రభా యాజకులే డివోర్స్ తెచ్చి పెళ్లి చేసుకుంటున్నారు నైనా వారి సంఘస్థులు కూడా అరీతంగానే ఉన్నారు ప్రభావ ఒకరిని విడిచి ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం ఇంకొకరిని విడిచి ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం చాలా భయంకరమైన జీవితం అయినా ఇది అనులలో లేదు ప్రవ్వా ఆత్మ పొందుకున్న వాళ్ళలో ఇటువంటివి ఉంటాయా అన్న ప్రశ్న ఇస్తారు మీరు కానీ ఆత్మ పొందుకున్న వాళ్ళలోనే ఈ రీతిగా జరుగుతున్నాయి ప్రవ్వ అవి మీరు మాకు చూపిస్తున్నారు ఈరోజు వారి పట్ల కనికరం చూపించమని ప్రార్థిస్తాం క్షమించండి వారికి మీ యొక్క పరిశుధాత్మ అనుగ్రహించండి అది పాపము అపవిత్రత అని తెలుసుకునేటట్లు వాళ్ళ మనుషులను తయారు చేయండి వారి మ్యారేజెస్ని కట్టండి ప్రవ్వా ఫెయిల్ కానీయకుండా కాపాడండి అయినా కుటుంబాలను కట్టండి ప్రవ్వా అవి చిన్న భిన్నం కానీయకుండా కాపాడండి దుష్టుడు వాటిని చిన్నభిన్నం చేయ ప్రయత్నిస్తాడు ప్రవ్వా ఏ సుకృష్ణ వాడిని గదించండి ప్రభావ వాడి పాతాలను కంచివేండి వేయండి ప్రభావ కుటుంబాలను కట్టండి ప్రభావ ఆ కుటుంబంలో చిన్న బిడల గురించి మేము ప్రార్థిస్తున్నాంనైనా వాళ్ళు తప్పిపోకుండా ఆ కుటుంబంలో నుంచి అవిశ్వాసులుగా పెరగకుండా మీరు వాళ్ళని రక్షణ మార్గాలను నడిపించండి ప్రభావ ఈగ సమాప్తి చివరకు మేము వచ్చినాం అయినా అంత విచ్చలవిడిగా జీవిస్తారు బబులోను అంత ఎంటర్టైన్మెంట్ ఈ లోకము మత్తులో ఉన్నది ప్రభావ ఆనందంలలో తులదొగుతుంది ప్రభా ఎవరు కూడా మీ యొక్క సహవాసంలో లేకుండా పోతున్నారైనా ఆచారబద్ధంగా జీవించడం నేర్చుకున్నారు ప్రవ్వా మీ పక్షంగా రోషం కలిగి నివసించలేకపోతున్నారు సంఘం మీద మీ యొక్క కనికరం చూపించండి ప్రవ్వా వారి హృదయంలో పశ్చాత్తాపం పుట్టించండి రోషం పుట్టించండి వాళ్ళు తిరిగి మీ కొరకు వాళ్ళ జీవితాలు సమర్పించుకునేలాగానే సేపడండి ఈ రాత్రిశలను మేము ప్రార్థిస్తుండగా ప్రతి ప్రార్థనాంశంకి విజయం దయచేసి అయినా మేము అనుమానించకుండా ప్రవ్వా సమస్తం మీ కంట్రోల్లో ఉంది అన్న విషయాన్ని మేము గ్రహించలాగానే సేపడండి మా ప్రార్థనలు అన్నిటికీ విజయం జవాబు మీరు ఇస్తారన్న విశ్వాసాన్ని బలపరచండి ఆయన చిన్నపిల్లల్ని కాపాడండి స్వస్థపరచండి వారి చుట్టూ మీ అగ్ని కంచి పెట్టండి ప్రవ్వా మీ పొరకు సాక్షుగా లేవనెత్తండి గొప్ప సేవకులను తయారు చేయండి భవిష్యత్తులో ప్రవ్వా ఈ యొక్క లోకం తారుమారయ్యే టైము అక్రమము సంపూర్తి అయ్యే టైంకి ఆ పిల్లలు గొప్ప సేవకులుగా తయారు కావాలి ప్రవ్వా మీరే సాయకులుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తాం మేము తిరిగి ఇంటికి వెళ్తుండగా మీ యొక్క ఆత్మినడపంపులు దయచేసి దూతల కాపుతలు దయచేసి సురక్షితకి ఇంటికి చేర్చమని ఏసు క్రీస్తు పరిషత్తు నామం ప్రార్థించినాము తండ్రి అమ్మేన్